స్టార్టింగ్ ప్రేర స్తోత్రం ప్రభ సర్వ సృష్టికర్తమైన మా ఈసయ ప్రతి సమయంలో నా తండ్రి మాతో కూడా ఉండి మమ్మల్ని నడిపిస్తున్న దేవుడు ప్రభ మమ్మల్ని ఎడనాడని ఎడబాయని దేవుడు నీకు వంద నాలుగు స్తోత్రులు నాయన నా తండ్రి ఈ సాయంత్ర సమయం అందు ప్రభ మా కోడికోలో మీరు ఉండండి ఆత్మ చేత మమ్మల నందని నా తండ్రి మీ నా తండ్రి సన్నిధిలోనికి మమ్మల్ని నడిపించండి మమ్మల్ని అందరినీ ప్రభ సరి చేయండి సిద్ధపరచండి నాయన నీ వాక్యం వినటకు ప్రభ మాకు అత్యాసక్తిని కలుగ చేయ దేవుడవు నీవి నా తండ్రి ఆత్మస్వరూపివి అయ్యా అగ్ని స్వరూపివి మహిమ స్వరూపివి నీకే వందనాలు స్తోత్రం నాయన ప్రేమ స్వరూపివి సత్య స్వరూపి నీకే వందనాలు స్తోత్రు ప్రభ నీ యొక్క గొప్ప కార్యములను గురించి ప్రభ మేము మాట్లాడుకుంటున్నప్పుడు నా తండ్రి మా సంభాషణలు వినే దేవుడవు నాయన నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభ మేము మాట్లాడుకుంటున్నటువంటి ప్రతి విషయం కూడా ప్రభా నీకు రుచికరంగా ఉండటకు ప్రభ నతండ్రి నీ యొక్క సన్నిధిలో మేము ప్రభా ధైర్యంతో ప్రకటించటకు మాకు నేర్పించిన దేవుడవు నీకు వందనాలు గుట్ ఈ కుటుంబంలోని ప్రతి ఒక్క బిడ్డను నా తండ్రి నీవు పేరు దర్శించండి ప్రతి ఒక్కరితో మాట్లాడండి మీరు దిగిరండి ఏసయ్యా నా తండ్రి మీ ఆత్మకార్యంలో మా జీవితాలలో జరిగించండి ప్రభ నిష్కల్మైన మనసుతో ప్రభ నీ సన్నిధిలో గొజాడుటకు ప్రభ ఆరాధన ద్వారా వాక్యం ద్వారా పాటల ద్వారా ప్రభ మా సాక్ష్యంలను ప్రభను అతన్ని మేము వెల్లడిపరచటలో ప్రభ మీ కృపను చూపిస్తున్నందుకు ప్రతి ఒక్కరిని ప్రత్యేక రీతిగా ప్రభ ఉజ్జీవపరచమని అతన్ని అభిషేకించమని సేవలో మరి విస్తారంగా బలంగా సాక్షులుగా నిలబెట్టమని ప్రతి ప్రభ బిడ్డలను ప్రభ అగ్ని నిలబెట్టమని ఏసీ అనేక కృపలు ప్రతి ఒక్క బిడ్డ జ్ఞాపకం చేసుకోనమని సాయంత్రం సమయం అందు ప్రభ ప్రతి ఒక్కరిని త్వరగా నడిపించమని నెట్వర్క్ ని ప్రభ మీ స్వాధీనంలో పెట్టుకోనండి నా తండ్రి మీకే కృపలు మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని నడిపించమని ఏసే శక్తి కలిగి అమ్మంలో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి ఆమెన్ నేనెందుకని నీ సొత్తుగా మారి తిని ఏ రక్తముచే కడుగబడినందున నేనేందుకని నీ సొత్తుగా మారిని ఏ రక్త Thank you. కడుగబడినందునా నీ అనాది ప్రణాళికలో హర్షించనున్నా హృదయ నీ అనాది ప్రణాళికలో హర్షించనున్నా హృదయ సీమా నీ సొ మారి తిని ఏ సయ్యా రక్తముచే కడుగబడినందున నీ పరిచర్యను తుదము ంచుటే నా నీ అమమాయనే నీ సన్నిధిలో నీ పొందుకోరి నీ స్నేహితుడా నైతినే నీ పరిచర్యను తుదము ంచుటే నా నియమమాయనే నీ సన్నిధిలో నీ పొందుకోరి నీ స్నేహితుడా నైతినే ఆహ నా ధన్యత ఓహో నా భాగ్యము ఏమని వివరింతును ఏమని వివరింతును అహ నా ధన్యత ఓహో నా భాగ్యము ఏమని వివరింతును ఏమని వివరింతును నేనెందుకని నీ సొత్తుగా మారి తిని ఏ సయ్యాన్ని రా తాము చే కడుగబడినందున నే నిందుకని నీ సొత్తుగా మారి తిని ఏ సయ్యాన్ని రా తముచే కడుగబడినందున నీ అనాది ప్రణాళికలో హర్షించను నా హృదయ నీ అనాది ప్రణాళికలో హర్షించను నా హృదయ సీమా నేనేందుకని నీ సొత్తుగా మారి నీ శ్రమలలో పాలుందుటయే నా దర్శనము నాతను వందున శ్రమలు సహించి నీ వారసు నైతిని నీ శ్రమలలు పాలుందుటయే నా దర్శనమాయని నాతను వందున శ్రమలు సహించి నీ వారసుడ నైతిని ఓహో నాభాగ్యము ఏ మని వివరి ఏ మని వివరి అహ నాదన్యత ఓహ్ నాభాగ్యము ఏ మని మని వివరింతు నేనెందుకని నీ సొత్తుగా మారి తిని ఏ సయ్యాన్ని రక్తముచే కడుగబడినందున నేనెందుకని నీ సొత్తుగా మారి తిని నీలో నేనుండుటే నాలో నీ నా ఆత్మీయ అనుభవమే పరిశుద్ధాత్ముని అభిషేకముతో నే పరిపూర్ణత చెందిద నీలో నేనుండుటే నాలో నీ నా ఆత్మీయ అనుభవమే పరిశుద్ధాత్ముని అభిషేకముతో పరిపూర్ణత చెందిద ఆహ ఓహ్ నా భాగ్యము ఏ మని వివరి ఏ హ నా ధన్యత ఓ నా భాగ్యము ఏమని వివరింతును ఏమని వివరింతును నేనెందుకని నీ సొత్తుగా మారి తిని ఏ రా రక్తముచే కడుగబడినందున నేనెందుకని నీ సొత్తుగా మారి తిని ఎసయాన్ని రక్తముచే కడుగబడినందున నీ అనాది ప్రణాళికలో హర్షించనున్న హృదయ సీమా నీ అనాది ప్రణాళికలో హర్షించనున్న హృదయ సీమా నేనెందుకని నీ మారితిని రక్తముచే మారి ఏ రక్తము రక్తముచే నందునా ఏ సైయానీ రక్తము చేత సి స్టార్ట్ చేస్తాను చిన్న ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధిడా నాకు ఇచ్చిన ఈ సమయం కొరకు నీకు వందనాలు వేసేయా నా తండ్రి నేను మాట్లాడుతున్నాగా ప్రభ నా తండ్రి నా ఆలోచనలో మీరున్నందుకు ప్రభ నా తండ్రి మీ నడిపింపు చేత మాటలు మాట్లాడుతున్నందుకు నా తండ్రి నన్ను అభిషేకించి ఈ సమయంలో ఇక్కడ నిలబెట్టినందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాం ఇది నా యోగ్యత కానే కాదు ప్రభ నన్ను మీరు వాడుకుంటున్నారు తండ్రి పరిచర్లో నన్ను ఒక భాగంగా చేసి నన్ను ఇక్కడ మీ సన్నిధిలో నిలబెట్టినందుకు నీకు వందనాలు చెల్లిస్తూ నా ద్వారా ప్రభ మీరు మాట్లాడమని మీరే మమ్మల్ని దర్శించమని బలపరచు విజీవపరచమని ఏసే శక్తి గల నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి ఆమెన్ ఈరోజు మనము పౌలుకు సంబంధించినటువంటి ఒక చిన్న అంశం పౌలు భక్తుడి గురించి మాట్లాడాలి ఎన్ని వాల్యూమ్స్ అయినా మాట్లాడొచ్చు కానీ ఆయన ఆయనకు సంబంధించిన ఒక చిన్న క్వాలిటీ విషయంలో మనము కొంచెం సేపు ధ్యానించుకుందాం ఆయన మాట్లాడేటప్పుడు ఎంత అధికారంతో మాట్లాడతాడో మనకు తెలిసిందే ఆయన ఎప్పుడు మాట్లాడినా మనుషుల మెప్పు కోసం మాట్లాడేవాడు కాదు మనుషుల మెప్పును పొందాలని ఏ రోజు పౌరు భక్తుడు ప్రయత్నం చేయలేదు మనకు ఇది గలతీలకు రాసిన పత్రిక గలతీలకు రెండవ అధ్యాయంలో మనం గమనిస్తాం గలతీలకు రాసిన పత్రిక రెండవ అధ్యాయంలో మనము గమనిస్తాం నేను మనుషుల మెప్పును పొందగోతున్నానా లేక దేవుని మెప్పును పొందగోతున్నానా అని క్వశ్చన్ వేస్తున్నాడు అనమాట అక్కడ గల్తీలకు ఎందుకంటే గలతీలు ఎంత గొప్పగా విశ్వాసంలో ముందుకెళ్తున్నారో అంత ఈజీగా మరొకరు వచ్చి శుభవార్తపై పెడితే అది కూడా శుభవార్తే అని దానివైపు మళ్ళిన వ్యక్తులు ఎందుకంటే ఆ సంఘంని ఎంతో కష్టపడి కట్టినాడు పౌలు భక్తుడు ఎందుకంటే ఆయన దేవుడి రాయబారిగా డైరెక్ట్ గా దేవుడి నుంచే ఎన్నుకున్నాడు ఎన్నుకోబడ్డాడు దేవుని వద్ద నుంచే నేర్చుకున్నాడు ఆయనకి ఏ అపోతులలు ఆయనకి ఏది నేర్పలేదు ప్రతిదీ కూడా దేవుని వద్ద ఆయన స్వయంగా నేర్చుకొని విని పొంది విధేయత చూపిన ఒక గొప్ప భక్తుడు అందుకే దేవుడు ఆయనని అన్యులకు రాయబారిగా పెట్టిండు అన్యుల కోసం రాయబారిగా అందుకని ఆయన అపోస్తులందరి నుంచి కూడా కడమా జాయిన్ అయినటువంటి వాడు లాస్ట్ లో జాయిన్ అయిన అపోస్తులుడు అయినా కూడా మిగతా పదకొండు మంది పది మంది శిష్యుల ఇన్ఫ్లుయెన్స్ ఆయన మీద పనిచేయలేదు ఆయన సొంతంగా తనకంటూ ఒక ప్రత్యేక ఐడెంటిటీని క్రియేట్ చేసుకున్నాడు తన సొంత వ్యక్తిత్వం ఆయన రాసిన పత్రికలన్నిట్లో కూడా ముక్కు సూటిగా మాట్లాడుతున్నాడు ముక్కు సూటిగా ఇక్కడ గలితీలకు రాసిన పత్రికలో మొదటి అధ్యాయం నుంచి మనం గమనిస్తూ ఆయన ఏం చెప్తున్నాడంటే క్రీస్తు విశ్వాసులం చెప్పుకునే కొందరు యూదులు ఈ సంఘంనికి అని చెప్తున్నాడు గళితీ సంఘానికి క్రీస్తు విశ్వాసులము అని చెప్పుకునే యూదులే ఈ యూదులు కూడా క్రైస్తవులే యేసును నమ్మిన వీరు ఈ గలతీ సంఘంకి వచ్చి కొత్త రకమైన బోధ దాని అపోస్తులైన పౌరుడు అంటాడు దుర్బోధ ఎందుకంటే ఈ శుభవార్త యేసు క్రీస్తుకు సంబంధించిన శుభవార్తని తారు మార్చేయటానికి వారు ప్రయత్నం చేశారంట గలతి మొదటి అధ్యాయంలో మనం చూస్తాం మాట చూడండి గలతి మొదటి అధ్యాయము ఆరు ఏడు ఎనిమిది వచనాల్లో ఆరేడు క్రీస్తు కృపను బట్టి మిమ్మల్ని పిలిచిన వాని విడిచి భిన్నమైన సువాత తట్టుకు మీరు ఇంత త్వరగా తిరిగిపోవుట చూడగా నాకు ఆశ్చర్యం మగుచున్నది అంటున్నాడు ఎంతో నమ్మకమైన సంఘం ఎంతో స్ట్రాంగ్ ఫౌండేషన్ వేసిన సంఘం అలాంటి సంఘంలో చాలా ఈజీగా తిరిగినారంట వాళ్ళు ఆయనకు అదే ఆశ్చర్యంగా ఉందని చెప్తున్నాడు ఇంత సులభంగా మీరు ఎట్లా తిరిగిపోతున్నారు ఈ కొత్త బోధకు వారికి ఆ బోధన చెప్పింది ఎవరు అంటే యూదులైన క్రైస్తవులే యూదులైనా క్రైస్తవులే పైగా అపోసులు చెప్పిన బోధనే చెప్తున్నారు దానికి వారి సొంత జ్ఞానం యాడ్ చేసి కొంచెం దాన్ని డీవియేట్ చేసిందనమాట వారు చెప్తున్న మాట ఏంటి అంటే విముక్తి రక్షణ ఇవన్నీ కూడా ప్రతి సంఘంలో ప్రతి ఒక్కరికి దేవుని ద్వారానే వస్తున్నాయి కానీ ఇవి చాలవు అని చెప్పిండ్రు వాళ్ళు దేవుని అనుగ్రహంకి ఇవి చాలవట ఏది విముక్తి రక్షణ అనేవి ఏసు నమ్మకంతో జరిగింది అనేది సరిపోదని చెప్తున్నారు వాళ్ళు అంటే ఏసు మీద నమ్మకం ఉంటేనే నీకు విముక్తి ఏసు మీద నమ్మకం ఉంటేనే నీకు విడుదల ఏసు మీద నమ్మకం ఉంటుంది ఈ రక్షణ ఇక్కడ వరకైతే కరెక్ట్గానే చెప్తున్నారు వాళ్ళు కానీ అక్కడి నుంచి ఇంకోటి ఏం చెప్తున్న ఇది మాత్రం చాలదు ఇది చాలదండి ఇది సరిపోదట ఎందుకంట యూద ధర్మశాస్త్ర క్రియలు కూడా చేయాలి యూద ధర్మశాస్త్ర క్రియలు కూడా చేయాలి అనేది వారి వాదన వారి ఇది మన తర్వాత చూసుకుంటాం కాబట్టి అంటున్నామాట మీరు ఇంత తొందరగా ఎట్లా ఎట్లా దారి తప్పిండ్రు ఇంకా నయం నేను ముందే వచ్చి మిమ్మల్ని గుర్తించిన కాబట్టి సరిపోయింది అనే ఒక భావంతో చెప్తున్నాడు ఇక్కడ పూర్తిగా మీరు పడిపోలేదు కానీ త్వరగానే మీరు తిరిగిపోతున్నారు మేము మీకు ప్రకటించిన సువార్త కాక మరి సువార్తను మేము ఏమైనా పరలోకం నుండి వచ్చినా ఒక దూతేనను మీకు ప్రకటించినట్లా అతను శాపగ్రస్తుడు అవును వచనంలో ఎనిమిదో వచనంలో అందుకనే అక్కడ పదవర్షణం ఏమిటంటే దేవుని దయను సంపాదించుకొని చూచుతున్నానా నేను మనుషులను సంతోషపెట్టగోరుచున్నానా నేను ఇప్పటికీ మనుషులను సంతోషపెట్టేవాడనైతే క్రీస్తు దాసుడను కాకపోదును అక్కడ ఏం చెప్తున్నాడంటే నేను ఎప్పటికి కూడా మనుషులను సంపా ప్రయత్నం చేయను నేను ఏది బోధించినా ఏది నేను ధ్యానించినా ఏది నేను ప్రకటించినా కూడా అది దేవుని మెప్పుకే అది దేవుని వద్ద నుంచి వచ్చే మెప్పు కోసమే ఎందుకంటే ఆయన చేసిన సేవంతా కూడా ప్రభువుని మహిమపరచటం కోసమే మనుషులను మహిమపరచడానికి కాదు కాబట్టే చాలా మొక్కుసూటిగా మాట్లాడే పావులు అసలైతే ఆయన యూదులలో నుంచి ప్రావీణుడు ఆ ధర్మశాస్త్రం అంతా ఆయన అవపోసణ అన్ని తెలిసిన వ్యక్తి అయినా కూడా దేవుడు ఆయనని యూదులకు అపోష్ట్రుడుగా నియమించలేదు ఆయన ఏర్పాటు చేసుకున్నదే అన్యుల కోసం యూద్ తరులు అంటే యూదుల కొంచెం కాకుండా ఇతరుల గురించి కాబట్టి ఆయన ఏం చెప్తున్నాడు ఈ కొత్త రకం బోధలు మీరు ఎట్లెట్లా నమ్మినరు అంత ఈజీగా అట్లెట్లా మీరు తిరిగిపోతున్నారు కాబట్టి యూదులకు మూల పురుషుడైన అబ్రహాం విషయంలో ఆయన వాళ్ళకి ఒక చిన్న ఎగ్జాంపుల్ని కూడా ఈ అధ్యాయంలో వాళ్ళకి జ్ఞాపకం చేస్తున్నాడు అబ్రహాం అది తర్వాత చూద్దాం ఎందుకంటే యూదా మత శాస్త్ర ధర్మశాస్త్ర క్రియలు కూడా చేయాలి అనే ఆ తప్పు సిద్ధాంతం ని ఆయన చాలా గట్టిగా విభేదించింది అంటే డిజగ్రి అనమాట నేను ఒప్పుకోను ఇది మాత్రం నేను ఒప్పుకోను మీరు ఇట్లా ఎవరు మీకు బోధిస్తున్నారు అనేది ఆ బోధ బోధించిన వారు ఎవరు అంటే దుష్టులు అని చెప్తుండ అక్కడ అందుకనే కొంతమంది క్రైస్తవులు యూదులుగా మారిన వారు యూదులే లేదా క్రైస్తవులుగా మారిన వారు వీరు ఏమంటున్నారు అంటే దేవుడు నమ్మడం ద్వారా విశ్వాసం ద్వారా రక్షణ పొందినంత మాత్రాన్ని సరిపోదు వీరు యూద ఆచారాలను కూడా పాటిస్తేనే సంపూర్ణులు అవుతారు అనే ఆ దుర్బోధ విషయంలో కౌలికి చాలా కోపం వస్తుందన్నమాట కాబట్టి అయినా వారిని ఎట్లా జ్ఞానోదయం చేయాలి వారికి ఏ విధంగా నేర్పించాలి అన్న ఈ విషయంలో ఆయన ఏమంటున్నాడంటే ఆజ్ఞలను పాటించడం ద్వారా పాప విముక్తి రక్షణ వస్తుందనే ఉపదేశం ని ముందు కూడా చెప్పిండు ఇప్పుడు కూడా చెప్తున్నాడు ఆజ్ఞలను పాటించడం అంటే దేవుడి కొత్త నిబంధన ఆజ్ఞలు ఏంటది నీ తండ్రి అయిన దేవుడిని పూర్ణ హృదయంతో పూర్ణ ఆత్మతో పూర్ణ సత్యంతో పూర్ణ వివేకముతో తర్వాత రెండవ ఆజ్ఞ ఏంటి నిన్ను వలన నీ రెండు చిన్న చిన్న చిన్న ఆజ్ఞలుగా మొత్తం పద ఆజ్ఞలని కండెన్స్ చేసేసిండు అనమాట అంటే క్లుప్తం పరిచిండు పది ఆజ్ఞలని క్లుప్తంగా రెండు ఆజ్ఞల్లోకైనా సరిచేసిండు దేవుడు ఆ ఆజ్ఞలనే నేను మీకు ఉపదేశిస్తున్నా రక్షణ అంటే దేవుడు ఉచితంగా ఇచ్చేదే కదా నమ్మకం ద్వారా తప్ప దాన్ని స్వీకరించడం అసాధ్యం కాబట్టి పౌలు యొక్క సువార్త సందేశం శుభవార్త సందేశం అనేది కొంతమంది అబద్ధ ఉపదేశకులు వచ్చి క్రీస్తుపై నమ్మకం పెట్టుకోవడం సారిపోదు మోష ధర్మశాస్త్రాన్ని కూడా పాటించాలని చెప్పారు ఒక వ్యక్తి పాప రక్షణ స్వంతంగా చేసే ప్రయత్నాలకు కూడా ప్రాముఖ్యమైన స్థానం ఉంది అని వారు బోధించారు అంటే ఆచారాన్ని పాటించాలి అలాగే విశ్వాసంలో నమ్మకంతో కూడా దేవుణ్ణి ఆరాధించాలి అని రెండు కలిపేసి కలవరపరిచిండ్రంట గలిబిలి చేసి కన్ఫ్యూజన్ క్రియేట్ చేసిం కొంతమంది కాబట్టి వాళ్ళని ఏమంటుండే ఇలాంటి వాళ్ళే మన మధ్యలో వచ్చే ఈ స్పై అంటాం దొంగలు వేగు వేగు చూచువారు వేగు చూచువారు ఎందుకంటే వారు మధ్యలో దూరి సంఘము గట్టిగా స్థిరంగా నిలబడుతున్నప్పుడు గలిబిలి సృష్టించడానికి ప్రయత్నం చేస్తుంటారు గలిబిలి మెల్లిగా ప్రజలు ఏం చేస్తారంటే ఆ అబద్ధ బోధ వైపు తిరుగుతుంది ఎందుకంటే అంత బానే కదా మొదటి సగభాగం అంతా మనం చెప్పుకుంటున్నదే కదా ఆ రెండవ భాగంలోనే ఆజ్ఞలం కాక ధర్మశాస్త్రం సంబంధించినటువంటి కొన్ని ఆచారాలు వాటిని కూడా చేసే తప్పేంటి అనే ఒక స్థితికి తీసుకొచ్చేస్తున్నారనమాట ఈ అబద్ధ బోధకులు ఇవి మనం ప్రతి సంఘంలో చూస్తూ ఉంటాం అన్ని విన్నట్టే ఉంటారు అన్ని అన్ని ఒప్పుకున్నట్టే ఉంటారు కానీ ఒక్క సెకండ్ లో చివర్న చివరిన కంక్లూజన్స్ విషయానికి తిరిగి తిరిగిపోతూ ఉంటారు ఇది చాలా మంది విశ్వాసుల్లో జరుగుతున్నటువంటి ఒక ప్రక్రియ ఒక ఎక్స్పెరిమెంట్ లాగా ఈ విషయాలని మనము గమనిస్తూ ఉంటాం అందుకనే ఆయన ఏమంటున్నాడంటే పౌలు మీరు ఇంత త్వరగా మరలిపోవటానికి కారణం ఏంటి మీ ఫౌండేషన్ ఇంత వీక్ అయిపోవటానికి కారణం ఏంటి ఎందుకంటే మనల్ని పిలిచిన వాడు అలాంటి దేవుడు పౌలుని ఎన్నుకున్నాడు ఎందుకంటే పౌలు అప్పుడక్కడ తన గురించి తను చెప్పుకుంటున్నాడంట ఏంటది ఆ మొదటి అధ్యాయము పదిహేనవ వచనం గలతీలు మొదటి అధ్యాయము పదిహేనవ వచనంలో ఇక్కడ ఖచ్చితంగానే చెప్పుకోవాల్సి వస్తుంది తన గురించి తాను మామూలుగా అయితే మనల్ని మనం పొగడుకోవటము మనకు ఉచితం కాదు ఎందుకంటే మనల్ని పొగడవలసింది దేవుడే మన మన అతిశయం ఎవరిలో ఉంటే అది ఏసులోనే కానీ కొన్ని కొన్ని సిచ్యువేషన్ సంఘటనలలో మన గురించి మనం చెప్పుకోవాల్సిన అవసరం ఉంది అనేది ఇక్కడ మనకు పౌరు భక్తుడు బయల్పరుస్తున్నాడు పదిహేను అధ్యాయంలో ఏమని చెప్తున్నాడు ఒకసారి చూడండి పదమూడు నుంచి చూసుకుంటే యూద నా గత జీవిత విధానం పదమూడవ వచనం ఫస్ట్ చాప్టర్ థర్టీన్త్ వర్సులో పూర్వం అందు యూధ నేను దేవుని సంఘమును అపరిమితంగా హింసించి నాశనం చేయొచ్చు నా పితర్ల పారంపర్య ఆచారంలో విశేష వారనే గలవాడనే నా స్వజాతీయులలో నా సమాన వయస్కులైన అనేకుల కంటే యూదుల మతములో అత్యధిక ఆధిక్యతనుంది తిని నాతోటి వారిలో కూడా నేను చాలా గ్రేట్ ఎందుకంటే ధర్మశాస్త్రం విషయంలో నాకు చాలా నాలెడ్జ్ ఉంది ఏమంటున్నాడు ఒకప్పుడు నేను ఈ పితరుల పారంపర్య ఆచారాలను విశేషమైన ఆసక్తితో దాన్ని యోచించిన వాడు నా అంటే యూతులలో నా సమాన వయస్కులైన అనేకుల కంటే మతములో ఆధిక్యతను అందించిన గొప్ప చెప్పుకుంటాడనమాట నా నడవడిని గురించి మీరు వింటిది అయినను తన గొప్ప చెప్పుకుంటూ ఇక్కడ మనం ఏం చూస్తున్నామంటే ఈరోజు ముక్సుటిగా మాట గట్టిగా మాట గట్టిగా మాట్లాడటం అది ఎంత అంటే ఇచ్చిన అధికారంతో మాట్లాడటం ఇప్పుడు మనం సేవలు చేస్తున్నప్పుడు ఈ అధికారం మనం ప్రదర్శించాలి ఎందుకంటే వాక్యం మనల్ని స్వతంత్రులను చేస్తుంది కాబట్టి మనము బానిసుల వలె కాక దేవుని పిల్లలుగా ఆయన పరిచర్యలో యాజకులుగా ఆయన పరిచయలో యాజకులుగా మనము మాట్లాడవలసిన అవసరం ఉంది అప్పుడు ఏం చెప్తుంది పదిహేను వచ్చి అయినను తల్లి గర్భం నందు పడినది మొదలుకొని నన్ను ప్రత్యేక పరిచి తన కృపచేత నన్ను దేవుడు నేను అన్య జనులలో తన కుమారుని ప్రకటింపవలెను అని ఆయనను నాయందు బయలుపరచ అనుగ్రహించినప్పుడు మనుష్య మాత్రలతో నేను సంప్రదించలేదు ఎంత స్ట్రేట్ ఫార్వర్డ్ టాక్ చూడండి ఎంత ఫ్రాంక్ గా ఒప్పుకుంటున్నాడు మనుషులను నేను ఎవరిని సంప్రదించు ఎవరిని కన్సల్ట్ చేయలేదు మరి పరిచయం చేయాలనుకుంటున్నాను ఒకప్పుడు యూధ మతస్థుడినే ఒకప్పుడు యూదులను హింసించిన వాడినే ఎంతో మందిని చంపిన వాడినే నేరాలు ఎన్నో చేసిన వాడినే ఎంత భయంకరమైన నేరస్తుడినైన నన్ను ఆయన నన్ను తల్లి గర్భంలో ఉన్నప్పుడే ఎంచుకున్నాడు చాలా లేట్ గా గ్రహించింది ఆయన పదిహేనవ వచనంలో నన్ను ప్రత్యేక పరిచి తన కృపచేత నన్ను పిలిచిన దేవుడు నేను అన్య జన్లో తన కుమ్మాను ప్రకటింపగలని ఆయన నాయందు బయలుపరచ అనుగ్రహించెను ఆయన నాయందు బయలుపరచాలని మన యందు దేవుడు తను బయలుపరచాలని కోరుకుంటున్నాడు పౌలు ప్లేసినప్పుడు మన పేరు పెట్టుకున్నాం మనల్ని చూస్తే ఏసు ప్రభువుని చూడాలి మనం మన మనల్ని చూసినప్పుడు ఏసు ప్రభువే బయలుపరచబడాలి అలాంటిది మనుషులతోనూ నేను సంప్రదించలేదు నాకంటే ముందుగా అపోస్తులైన వారి వద్దకు అరు ఎందుకు వెళ్ళలేదు కానీ వెంటనే అరేబియా దేశంలోనికి వెళ్ళి దేవుడు పిలిచిండు దేవుడు ఎన్నుకున్నాడు దేవుడు అభిషేకించిడు దేవుడు మాట్లాడిండు దేవుడు ప్రత్యేక పరిచిండు ఆయన అభిషేకించిన తర్వాత ఆయన ఏ అపోస్తులను అసలు కలవలేదు మామూలుగా సువాత సేవ చేయాలంటే ఇన్ఎక్స్పీరియన్స్డ్ కాబట్టి ఆయన ఏం చేయాలి ముందు అపోజ్లను కలవాలి ఎందుకంటే వారు అభిషేకించబడి దేవుడి చేత ఏర్పాటైనటువంటి ఒక స్పెషల్ టీమ్ కాబట్టి ముందు వాళ్ళని కలిసి బాబు మరి ఇట్లా పిలిచిండు నన్ను అభిషేకించిండు మాట్లాడమంటుండు అనే కోసం వెయ్యమంటుండు మరి నేను ఎట్లా వెళ్ళాలి ఏం చేయాలి నా స్వాత ఎలా మొదలు పెట్టాలి అని కన్సల్ట్ చేయాలి కానీ ఇక్కడ ఏమంటుండైనా నేను ఎవరిని కన్సల్ట్ చేయలేదు ఎవరిని కూడా నేను కన్సల్ట్ చేయలేదు డైరెక్ట్ గా ఎర్శలే లో నుంచి అరేబియా అరబ్ గల్ఫ్ దేశాలకు వెళ్ళిపోయిండు అక్కడ ఆ తర్వాత మళ్ళీ మూడు సంవత్సరాలకే ఆయన ఎరుశలెంకి వచ్చిండు వచ్చినా కూడా మళ్ళీ పౌలు అపోస్ కలవలేదు అక్కడ ఒకరొక వ్యక్తిని కలిసింది కేఫా కేఫాను మాత్రమే కలిసి అంటే పేతుని కలిసి అంతే తర్వాత ఆయన గురించి కూడా ఏం మాట్లాడలేదు అక్కడ ఒట్టి పదిహేను రోజులుండి మా పరిచర్య చూసేసి వెళ్ళిపోయిండు తర్వాత అపోసలు మరి ఎవరిని నేను చూడలేదు కానీ ప్రభు యొక్క సహోదరుని యాకోబును మాత్రం చూచించింది పేతున్నొక్కను చూసిండు యాకోబును చూసిండు ఇంకా మిగతా తొమ్మిది మందిని చూడనే లేదు అంటే సేవా విషయంలో వాళ్ళతో చర్చించలేదు తన సొంతంగా తన ఓన్ మినిస్ట్రీ నడిపించుకుంటూ వెళ్ళిపోయిండు పౌలు ఎందుకంటే పౌలుకి డైరెక్టర్ ఎవరు ఏసుప్రవ్వే ఆయన ఆధ్వర్యంలోనే సేవ స్టార్ట్ చేసిండు కాబట్టి ఆయన విన్నది కన్నది ఎందుకంటే అప్పటికే యూదులలో మత ప్రవీణుడు ఆయన గ్రంథంలో అన్నీ వాడు కాబట్టి పాండిత్యం బాగా నిండినవాడనమాట కాబట్టి తామరులైనటువంటి మిగతా అపోస్తుల వల్లే పండితుడు కాబట్టి ఎవరిని కన్సల్ట్ చేయలేదు ఎవరిని కన్సల్ట్ చేసినా వాళ్ళ కంటే కూడా ఈయనకే ఎక్కువ తెలుసు కాబట్టి తన ప్రయాస తన ప్రయాణం తన పరిచర్య స్వంతంగా మొదలుపెట్టేసిండు మొదలుపెట్టడం నవడే ఆయన సంఘాలు కట్టడం స్టార్ట్ చేసిండు ఆ సంఘాలు ఎంత స్ట్రాంగ్ గా ఉన్నాయంటే ఆయన వేసిన విత్తనము అంత విశేషంగా అభివృద్ధి చెందింది అయితే అక్కడక్కడ ఆయన గమనిస్తుంది ఏంటంటే దుర్బోధలు వచ్చినప్పుడు ఆ జనాలు చాలా ఈజీగా టర్న్ అయిపోతున్నారు కొత్త కొత్త బోధలు వింటున్నప్పుడు ఏమవుతుంది అంటే కొంచెం ఒక రకమైనటువంటి అలర్జడి అనమాట మనసులో కలవరం కలుగుతుంది ఇది ఏంటి మేము ఇంతకాలం నమ్మింది ఇది కాదా ఇది మరొకట ఈ విధంగా ఆ దుర్బోధలు చేసేవారు ఆ శుభవార్తను ప్రకటిన శుభవార్తని మనల్ మనల్ని కొన్నిసార్లు కొన్నిసార్లు అంటే విశేషంగా క్రైస్తవులని సేవ చేసేవారిని కాదు క్రైస్తవులని చాలా ఈజీగా చాలా ఈజీగా లోబర్చుకుంటుంది కొత్త బోధలు అంటే బోధంతా కరెక్ట్ గానే ఉంది మొదటి నుంచి కాకపోతే చివరి కొత్తరికి తోక అనమాట ఆ తోక దగ్గర ఏం చేస్తున్నారంట కొత్త బోదా యాడ్ చేస్తున్నారు ఈ విధమైన కల్పిత కథలు కల్పనా కథలు ఇలాంటి జరిగినప్పుడు ఏమవుతుందంటే సంఘంలో విభేదాలు మొదలవుతాయి వాళ్ళ విశ్వాసపు పునాదులు కదులుతూ ఉంటాయి కాబట్టి ఆయన ఏమంటుండు నేను ప్రత్యేకంగా ఏర్పరచబడిన వాడిని అందుకని నేను ఎవరితోనూ కన్సల్ట్ చేయకుండా నా నా పరిచయ నిమిత్తమలో నేను ముందు ఉన్నటువంటి క్రీస్తును పెట్టుకునే యుద్ధ సంఘంలో వారికి నా ముఖ పరిచయంని లేకుండెను ఎందుకంటే ఆయన ఏసుతోటి ముఖ పరిచయం పెంచుకున్నాడు కాబట్టే ఆయన రెండవ అధ్యాయని కూడా స్టార్ట్ చేస్తున్నాడు ఏంటది ఆ మూడు సంవత్సరాలలో ఒక్కొక్కనే కలిసిండు తర్వాత పద్నాలుగేళ్ల వరకు మళ్ళీ ఏరుశల్యంకి రాలేదు పోయే పౌలు ఆయన అరేబియా అటువైపు ఆ దేశాల వైపు వెళ్ళిపోయిండు తర్వాత తీతులు వెంట పెట్టుకొని వర్ణబాతో కూడా ఎరుశ్లేములకు తిరిగి వచ్చి రెండవ అధ్యాయం మొదటి వసనంలో గల్తీలు రాసిన రెండవ అధ్యాయము మొదటి వసంలో చెప్తున్నాడు పద్నాలుగు సంవత్సరం అయిన నేను తీతులు వెంట పెట్టుకొని కూడా ఎరుశేమునకు తిరిగి వచ్చి తిని ఇది కూడా దేవుని యొక్క దర్శనం మూలంగానే నేను వెళ్ళినానని చెప్తున్నా సొంత ప్రయాసతోటి రాలేదు ఎరుశలేముకి యొక్క పర్పస్ అనమాట అది దేవన దేవ దర్శనం ప్రకారమే వెళ్ళి మళ్ళీ నా ప్రయాసం వ్యర్థమవునేమో లేక వ్యర్థమైపోయినదేమో అని నేను అన్యజనంలో ప్రకటించుతున్న సువార్తను వారికిని ప్రత్యేకంగా ఎన్నికైన వారికిని విషదపరిచి చూడండి ఎంత తెలివిగా పరిచర్యలో ముందుకెళ్తున్నాడో ముందైతే తను చెప్పే శుభవార్తను చెప్తూ ఉన్నప్పుడు కొన్ని సంఘాలు ఆల్రెడీ చిన్న చిన్న దుర్బోధనలు మొదలైనవి కాబట్టి ఆయన మొదటి ఎవరితో మాట్లాడిండట ఎన్నిక వారిని ఎన్నిక అయిన వారు అంటే అందరితో ఓపెన్ గా మాట్లాడటానికి ఆయన ప్లాన్ చేయలేదు అంటే సేవా పరిచర్ చేసేటప్పుడు మనము ఇలాంటి కొన్ని విశేషమైన మార్గాలని ఎన్నుకోవాలని చెప్పి వాళ్ళు చెప్తున్నారు ఎందుకంటే ఆయన చేస్తున్నది దేవుడి ఆజ్ఞతోటి దైవ దర్శనంతో చేస్తున్నాను అంటున్నాడు కాబట్టి ఆయన చేసిన పని ఏంటంట సువార్తని నేను అన్ని దనుల్లో ప్రకటించుతున్న సువార్తను వారికి ఇప్పుడు ఎవరు అంటే వీరు అపోస్తలులు ఇక్కడ చూడండి ఇప్పుడు అపోస్తలకు సువార్త బోధించడం అవసరమా వారు ప్రత్యక్ష సాక్షులు కదా దేవుని యొక్క మరణ పునరుత్థాన భూస్థాపన పునరుత్థాన విషయాలలో ప్రత్యక్ష సాక్షులు వాళ్ళు కానీ వాళ్లకు కూడా ప్రత్యేకంగా ఎన్నికైన వారికిని విషద పరిచితిని వెళ్ళట్ చేసిండట పౌలు దేవుడు ఎంత ఆధిక్యతనిచ్చింది కదా ఇక్కడ ప్రత్యేకంగా వారికి విషదపరిచిండట ఏంటది క్రీస్తు యొక్క జననము మరణము పునరుత్థానము ఆయన సేవా జీవితం ఇవన్నిటి మళ్ళీ వాళ్ళకి ఆ శుభ వాళ్ళకి ప్రత్యేకంగా ఎన్నికైన వారికి ఎలెక్టెడ్ అండ్ సెలెక్టెడ్ పీపుల్ అంటాం ఇక్కడ ఆ చూజన్ పీపుల్ కి మళ్ళీ విషదపరిచిందంట ఆయనను నాతో కూడా నున్న తీతు గ్రీసు దేశస్తుడైన అతడు సున్నతి పొందుటకు బలవంత పెట్టబడలేదు కాబట్టి అక్కడ ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నమాట తన డిస్కషన్ లో ఎన్నికైన వారికి విషదపరుస్తున్న విషయం ఏంటంటే సున్నతి విషయంలో సున్నతి విషయంలో మనలను దాసులుగా నాలుగవ వచ్చినా చూడండి మనలను దాసులుగా చేసుకున్న వల్లని క్రీస్తు యేసు వలన మనకు కలిగిన మన స్వాతంత్ర్యంను వేగుచూచుటకు వేగువ వారు అంటే స్పైజ్ ఏజెంట్స్ అంటాం దొంగ దొంగగా మనలోనికి చేరే ఇతరులు అనమాట మన విషయాలు తెలుసుకోవటానికి దొంగగా ఆ సమాచారాన్ని చేరవేయటానికి వచ్చే వాళ్ళని వేగుల ఈ వేగుల ఎక్కడి నుంచి వచ్చారంటే చూడండి మనలను దాసులుగా చేసుకున్న వలనని వలన మనకు కలిగిన ఈ మన స్వాతంత్ర్యంను వేగు చూచుటకు మనం స్వతంత్రంగా బోధిస్తున్నాము మనకి ఏ ట్రైనింగ్ లేదు మనం దేవుడి ద్వారా డైరెక్ట్ గా ఉపదేశం పొంది సమర్పణతో పరిచర్ చేస్తున్నాం ఈ పరిచర్యలోని మెలకువలు తెలుసుకోవటానికి వేగులవారు వచ్చిందంట కొంతమంది రహస్యంగా తేబడి దొంగతనముగా ప్రవేశించిన కపట సహోదరుల వలన జరిగి ఈ గలిబిలి అంతా మా సంఘంలో ఎందుకు జరిగింది అంటే వేగులవారు స్పైజ్ అంటాం ఏజెంట్స్ అంటాం బయట నుంచి వచ్చిన వాళ్ళు అనమాట సంఘంలో దూరి ఆ సంఘంలో జరుగుతున్న కార్యకలాపాలన్నింటినీ గమనించి వాటిని రహస్యంగా వచ్చినారు వాళ్ళు అక్కడికి వచ్చి దొంగతనంగా ప్రవేశించి కప్పట్ట సహోదరుల వల్ల జరిగింది కార్యమంతా అంటే యూదులుగా అపోస్తులు చేసిన పని కాదు ఇది దుర్బోధ కొంతమంది యూద క్రైస్తవులు యూద క్రైస్తవులు వీరు వచ్చి సంఘంలో ప్రవేశించి విశ్వాసలను గలిబిలిపర్చిండ్రంట కాబట్టి పౌల్ అంటున్నాడు ఇంత ఈజీగానా గలితీలు పడిపోతారా తిరుగుతారా ఎంత అవమానకరంగా ఆయన చేసిన సేవకు ఇంత సేవ చేసి విశ్వాసం దేవునికి వద్దకు మరలించి దేవునికి వద్దకు సజీవ సాక్షులుగా తీసుకొని వస్తే వారు ఇంత ఈజీగా ఈ దుర్బోధులకు తిరిగిపోవటం ఏంటి సువార్త సత్యము మీ మధ్యను నిలిచినట్లు మేము వారికి ఒక్క గడి అయిన లోబడ్డకు ఒప్పుకోము ఒప్పుకొనలేదు ఎందుకంటే ఎన్నికైన వారుగా ఎంచబడిన వారి యొద్ద నేనేమో నేర్చుకొనలేదు వారు ఎంతటి నాకు లక్ష్యం లేదు ఇక్కడ చాలా ముక్కు సూటిగా ఏర్పరచబడిన అపోసులతోటి పౌలు మాట్లాడుతున్నాడు నేను కేర్ చేయను ఎంచబడిన వారి నేను ఏమీ నేర్చుకోలేదు ఎందుకంటే నాకు ఏది నేర్పినా దేవుడే డైరెక్ట్ గా నేర్పించింది నన్ను దర్శించి నాకు నేర్పించిన విషయాలే నేను బోధిస్తున్నాను కాబట్టి నేను ఎవరిని కేర్ చేయాల్సిన అవసరం లేదు అంటే అపోర్పులను కూడా వాళ్ళు ఒకవేళ ఈ బోధ చేస్తుంటే వాళ్ళను కూడా నేను కేర్ చేయండి ఎందుకంటే దేవుడు నరుని వేషంను చూడడు నరుని వేషంను చూడడు ఈ విషయంలో చాలా చాలా డిబేట్స్ జరిగినాయి చాలా మంది ఈ నరుని వేషంని చూడడు అని అంటే దేవుడు పై మెరుగులను చూడడు కొంతమంది ఏమంటారు అంటే మేకప్ తోటి ఉంటారు టూట్లు బూట్ల మీద ఉంటారు అట్లయితేనే జనాలు వింటారు కాబట్టి మనము ఖచ్చితంగా సువార్తి అంటే ట్రిమ్ గా తయారయ్యి పాలిష్డ్ షూస్ అనమాట పెయింటెడ్ షూస్ అంటాం పెయింటెడ్ ఫేస్ అంటాం అంటే ఆర్టిఫిషియల్ ఫేస్ అనమాట అంటే స్వచ్ఛంగా ఉన్నది ఉన్నట్టుగా మనం మనం మనంలాగానే వెళ్ళి మాట్లాడితే వినరు అని నేను ఈ మనం గమనిస్తాం కదా నేను ఇవే నుంచి పారిపోయినప్పుడు యోనకి ఏ విధమైన గతి ప్రాప్తించిందంటే చాప కడుపులో వెళ్ళిపోయేది మూడు దినాలు తర్వాత దేవుడు ఆజ్ఞాపించగానే ఆ చేప ఒడ్డున కక్కేసింది ఒడ్డున కక్కేసినాక ఆయన స్ట్రైట్ గా రాజమందిరంలోనికి వెళ్ళిపోయి స్నానం చేసుకొని మంచి బట్టలు వేసుకొని వెళ్ళిండా అక్కడ మనం అవన్నీ చూడడం కడప చేప కడుపులో ఉన్నాడు ఉన్నది ఉన్నట్టుగానే బయట కక్కగానే అదే స్థితిలో ఆయన రాజమందిరంనికి వెళ్ళి ఆజ్ఞాపించేసింది కోనే పాటలు కట్టుకొని మారు మనసు పొందండి ఉపవాస ప్రాంతం చేయండి పట్నం నాశనం అవుతోంది అని వినలేదా జనులు విన్నారు కదా అంటే పైవేషంని చూస్తే జనులు నమ్ముతారా క్రిమ్ గా వాక్యం వింటారా సూటు బూటి మీద ఉంటేనే మనం చూస్తుంటాం చాలా మందిని కదా పాస్టర్స్ అంటే ఎట్లుంటారంటే చాలా పాషగా తయారవుతుంటారు కాకపోతే ఇక్కడ దేవుడు ఇక్కడ పోలి ఏం చెప్తున్నాడు దేవుడు నరుని వేషంను చూడడు తోటి మనం వెళ్తే కుదరదనమాట ఎందుకంటే అవి దేవుడు పట్టించుకొనే పట్టించుకోడు ఉన్నది ఉన్నట్టుగా వెళ్ళటం నేనున్న స్థితిలోనే నేనున్న స్థితిలోనే నేను పరిచర్య చేస్తాను ఉన్నదిన్నట్టుగా ఎందుకంటే ఆ ఎన్నికైన వారు నాకేమి ఉపదేశించలేదు అయితే ఏమంటున్నాడు ఎన్నికైన వారు అంటే మిగతా పోస్తులు అనమాట వారు నాకేం చెప్పలేదు ఏ విషయంలో నాకు బోధించలేదు ట్రైనింగ్ ఇవ్వలేదు పరిచర్య ఎట్లా చేయాలి బాబు అని నాకు ఏం నేర్పలేదు కానీ అయితే ఏమంటున్నారు అయితే సున్నతి పొందిన వారికి బోధించటకై సువార్త పేతురుకు ఎలాగో అప్పగింపబడేనో అలాగే సున్నతి పొందని వారికి బోధించుటకు నాకు అప్పగింపబడేను నాకు అప్పగింపబడేను ఇది వారు చూసినప్పుడు పేతులకు సామర్థ్యం కలగజేసిన వాడే అన్ని జనులకు విషయమై అపోసులను కూడా సామర్థ్యం కలగజేసిన వారు గ్రహించినప్పుడు దేవుని మహిమ పరిచి తొమ్మిదో వచనంలో చూస్తాం దేవుని మహిమపర్చిరి కాబట్టి ఆ మాటలని మాట్లాడినాక కేఫ యోహాన్ అని వారు కూడా నాకు అనుగ్రహం కృపను కనుగొని అన్య తాము సున్నతి పొందిన వారికి అపోసులకు ఉండవాలని చెప్పి తమతో పాలివారం సూచనకు సూచనగా నాకును బరబాకును కుడి ఇచ్చిరి అంటే షేక్ హ్యాండ్ అనమాట హ్యాండ్ షేక్ సహోదరులారా నువ్వు మా బ్రదర్వే నేను మీ బ్రదర్నే మనమంతా బ్రదర్సే మనమంతా సహవాసులు క్రీస్తులోని సహవాసలం. వాళ్ళతో ప్రత్యేకంగా డిస్కషన్ పెట్టిన తర్వాతే అందుకే సేవకుల దగ్గర ఏముండాలంట సామరస్యంతో సేవని కొనసాగించాలి సామరస్యంతో సేవని కొనసాగించటం అతిశయ పడకూడదు అనమాట సేవ చేసేటప్పుడు ప్రత్యేకంగా దేవుని చేత ఏర్పాటు చేసుకోబడిన వాడే పౌలు వీటందరినీ కూడా దేవుడే ఏర్పాటు చేసిండు కాకపోతే దేవుడు వాళ్ళకి నలభై దినాలు లేచిన తర్వాత వారికి ట్రైనింగ్ కూడా ఇచ్చిండు అభిషేకం జరిగింది వాళ్ళ మేడగదిలో ఆ తర్వాతనే వారు సేవకు ఉపక్రమించిండు మీరు ఇప్పుడులో యుద దేశం అంతటికీ వెళ్ళకండి అండి వదిలి వెళ్ళొద్దని చెప్పాడు దేవుడు కానీ పౌల విషయాలు ఆవిటిని చెప్పలేదు ఏమంటాడు ఆయన హ్యాండ్ పావారము అపోసులలుగా చెప్పి తమతో పాలివారము అను తకు సూచన అంటే విఆర్ ఆల్ ఫెలోవర్స్ ఫెలోషిప్ లో ఉన్నాం మనమంతా ఫాలోవర్స్ ఆఫ్ జీసస్ అనమాట డిసైపుల్స్ ఆఫ్ జీసస్ శిష్యులముగా చేయబడినము మాతో పాటు నిన్ను కూడా శిష్యులుగా చేసిందని చెప్పి అందరూ హ్యాండ్ షేక్ ఇచ్చుకున్నారంట అయితే ఆ ఇచ్చుకునేటప్పుడు ఒక్కటి మాత్రమే వాళ్ళు ఆయనకు చెప్పగలిగ్రంట ఎందుకంటే అన్ని విషయాలు పౌలికే ఎక్కువ తెలుసు వాళ్ళకంటే కాబట్టి వాళ్ళు ఇంకేమి ఎక్కువ చెప్పలేదు డిస్కషన్ లో పౌలకే ఎక్కువ టైం మాట్లాడటానికి ఇచ్చిండ్రు వాళ్ళు షేక్ హ్యాండ్ అయిపోయిన తర్వాత సెలవు తీసుకోవటంలో ఒక్కటే ఒక ఆ జ్ఞా కోరిక కోరిండ్రంట ఏంట కోరిక బీదలను జ్ఞాపకం చేసుకున్నారు అదొక్కటి చాలు మాకు బీదలను జ్ఞాపకం చేసుకుని దేవుడు కూడా అండి బీదలకు సువార్త ప్రకటింపబడాలంటున్నాడు ఎందుకు బీదలకు మాత్రమే అంటే గొప్పవాడు పర్లోక రాజ్యంకు చేరుట చాలా కష్టం గొప్పవాడు తన ఆస్తి విషయమై వాని ధ్యాసంతా వాని ధ్యానమంతా వాడి జీవితంలో వాడి ఆసక్తి ధనమును సమకూర్చుకుంటూలో నిమగ్నమై ఉంటాడు తన బీదలట్లా కాదు వారికి జ్ఞానం లేదు వాళ్ళ అవివేకులు చదువు పాండిత్యం లేని వారు వారికి ఎవరిన చెప్తేనే వినేవాళ్ళు కాబట్టి వారు కూడా దేవుడి బిడ్డలే సో వారికి కూడా సువార్త ప్రకటించబడాలి చదువు రాదు కాబట్టి ఒకరు ప్రకటిస్తేనే వాళ్ళకి తెలుస్తుంది కాబట్టి ఆయన ఏమంటున్నాడు ప్రకటించండి బీదలను జ్ఞాపకం చేసుకోండి ఈ బీదలను జ్ఞాపకం చేసుకోవటం అంటే మనము ఇంకొక విషయం జ్ఞాపకం చేసుకోవాలి ఇక్కడ ఏంటది బీదలను జ్ఞాపకం చేసుకోవడం అంటే జస్ట్ వారి కోసం ప్రార్థన చేస్తే సరిపోదు వారికి వాక్యంని పంచితే సరిపోదు అనమాట మంచి వాక్యం పంచితే సరిపోదని అర్థం జ్ఞాపకం చేసుకోనండి అని చెప్తున్నాడు ఈ విషయంలో అలాగున్న చేతకు నేను ఆసక్తి కలిగి ఉన్నాను అవులేమంటుండో డోంట్ వరీ బ్రదర్స్ ఈవెన్ ఐఎమ్ ఇంట్రెస్టెడ్ ఈవెన్ ఐఎమ్ ఇంట్రెస్టెడ్ ఎంత గొప్ప ఫెలోషిప్ కదా యూ డోంట్ వరీ వాళ్ళు జస్ట్ ఒక సజెషన్ ఇచ్చిడు బీదలను ప్లీజ్ జ్ఞాపకం చేసుకో బ్రాబు ను నువ్వు సేవలు చేసేటప్పుడు నువ్వు ఎక్కడికి వెళ్ళినా కూడా వాళ్ళని కూడా జ్ఞాపకం చేసుకోంటే అన్నటువంటి ఎస్ అది నాకు కూడా ఇష్టమే ఈవెన్ ఐఎమ్ ఇంట్రెస్టెడ్ ఈవెన్ ఐఎమ్ ఇంట్రెస్టెడ్ టు ఫీడ్ ద పువర్ వాళ్ళకి ఆహారం పంచాలి వాక్యం అనే సమృద్ధిగా పంచాలి సమృద్ధిగా పంచాలి ఎందుకంటే అనేం చెప్తున్నాడు ఇతర ప్రజలకు శుభ వార్తని తీసుకెళ్ళేటప్పుడు యూదయ ప్రాంతంలో యూదో క్రైస్తవులు అవసరతలను కూడా అతరు మర్చిపోకూడదు ఇతర రాయబారులు లేదా ఇతర సేవకులు ఎలా కోరుకుంటున్నారో అలాగే పేదల అవసరాలు తీర్చాలని పౌలు కూడా ఆసక్తిగానే ఉన్నాడు మనం కొన్నిసార్లు అంటాం బీధలో కొద్ది నాకు చెప్పొస్తున్నావా నాకు తెలియదా అవి కూడా చేయాలని నాకు తెలుసు కదా ఇవి కూడా నువ్వు నాకు పాయింట్ అవుట్ చేయాలని మనము కొన్నిసార్లు అనొచ్చు నోర్ జారీ కానీ ఏమంటున్నాడు డోంట్ వరీ నేను కూడా ఇలాంటి విషయాల్లో చాలా ఆసక్తి ఉంది నాకు వారికి ఎంత ప్రాధాన్యత ఇవ్వాలో నాకు కూడా తెలుసు కాబట్టి తప్పకుండా మీరు కోరినట్టుగానే మీరు కోరినట్టుగానే ఎంత వినయంగా ఆ ఫెలోషిప్ లో వాళ్ళు కంక్లూజన్కి వచ్చారా చూడండి వాళ్ళని మర్చిపోకూడదు ఎందుకంటే వాళ్ళలో నుంచి కూడా ఎంతో మంది గొప్ప సేవకులు బయలుదేరే రోజులు రాబోతున్నాయి బీదల్లో నించుకున్న ఎంతో మంది బీదలంటే శారీరకంగా బీదలు అదేవిధంగా ఆత్మీయ రీతిగా కూడా బీదవారు ఉన్నారు ఏ మాత్రం దేవునికి సంబంధించిన జ్ఞానం లేని వారు బీదలు డబ్బు విషయంలోనే ఆస్తుల విషయంలోనే కాదు ఆత్మ సంబంధమైన విషయాలలో కూడా బీదవారు సో వీళ్ళని మనం జ్ఞాపకం చేసుకోవాలి దేవుడికి ఇలాంటి వారు కావాలి ఎందుకంటే వాళ్ళు దేవుడిని తెలుసుకుంటే వాడి ఇంకా అనేకులకు ఆ యొక్క జ్ఞానంను పంచగలరనమాట గంభీర సిద్ధాంతాలు అధ్యయనాలు చర్చ ఇవన్నీ కూడా పేదలకు సహాయపడతాయి పేదలంటే బీదవారు దేవుడు చెప్పేది ఈ భేదవ పేదవారు అనమాట ఆత్మవిషయమైన పేదవారు కూడా వీళ్ళకి పంచాలన్నమాట ఎందుకు ఇలాంటి వారికి సేవలో ప్రాధాన్యత దేవుడే ఇస్తాడు ఎందుకంటే దీనులను సింహాసం ఎక్కించేవాడే ఆయన దీనులని సింహాసం ఎక్కించేవాడు బలవంతులను కాదని బలహీనులని ఆయన పైకి లేవనెత్తేవాడు బలవంతులు కాదనకు బలహీనులు కాబట్టే దీనులని దరిద్రులని బీదవారిని ఆయనకు ఇష్లుగా సంఘముగా సమకూర్చటం మన పని ఇది మనం చేయవలసిన పని అని చెప్పి అక్కడ బ్రదర్స్ అంతా ఆ పోస్తులలో ఆ మంది బ్రదర్స్ కేవ విషయంలో మాట్లాడుకున్నారు ఆ తర్వాత లెవెన్త్ వచనం చూడండి కేఫా అంత్యోకయ నగరం వచ్చినప్పుడు నేను అతని ముఖాముఖిగా కేఫా అంత్య వచ్చినప్పుడు అతడు అపరాధిగా తీర్చబడెను అపరాధిగా తీర్చబడు కేఫా అంటే ఎవరు చెప్పగలరా మీరు కేఫా అంటే ఎవరు ఇక్కడ మనం చూసిన దాంట్లో కేఫా పేతురు యాజ్ పర్ మై నాలెడ్జ్ పేతురు ఎందుకంటే ఆయన రెఫరెన్స్ చేస్తుండమాట అక్కడ కేఫా అంత్యప్పుడు అమ్మా ఈ పేతులు అంత్యప్పుడు అతడు అపరాధిగా తీర్చబడను చూడండి సేవ చేస్తున్న వ్యక్తిని అపరాధి అంటున్నాడు పౌలు కొంచెం మనకు కన్ఫ్యూజన్ అనిపిస్తుంది కదా హౌ క్యాన్ పీటర్ బీ అ విక్టిం హౌ క్యాన్ హీ డూ దట్ ఎందుకైనా పట్టుబడుడు అపరాధి అని ఎందుకైనా ఎంచింది కాబట్టి నేను ముఖాముఖిగా అతనిని ఎదిరించింది ఇది అనమాట అధికారంతో మాట్లాడే తత్వం పౌలు విషయంలో అధికారంతో ముక్కుసూటిగా మాట్లాడేటప్పుడు పేతుర్ని కూడా ఎదిరించిందంట ఎందుకు వచ్చింది ఈ అవసరం పేతుల్ని ఎందుకు ఎదిరించాల్సి ఎందుకని చూడాలి అక్కడ ఏ అతడు అపరాధిగా తీర్చబడిన కనుక నేను ముఖాముఖిగా అతను ఎదిరించిన ఏలియనగా యాకోబున వద్ద నుండి కొందరు రాక మునుపు యాకోబున అంటే ఎరుసే నుంచి కొందరు రాక అతడు అన్య జనులతో భోజనం చేస్తుండేను కాని యాగోబు నుంచి వచ్చిన సహోదరులు సేవలో రాక ముందు వరకైతే పేతురు నార్మల్ గా ఉన్నాడంట అన్య జనులతో భోజనం చేయటము పరిచర్య చేస్తున్నప్పుడు రాగానే సున్నతి పొందిన వారికి భయపడి వెనుక తీసి వేరైపోయను ఈ ఒక్క విషయంలో పేతురు దగ్గర ఒక తప్పు దొరికిపోయింది పౌలికి యాకోబు నుంచి వచ్చిన వారు రాకముందేమో మామూలుగా ఉన్నాడు నార్మల్గా ఉన్నాడు అందరితో కలివిడిగా ఉన్నాడు భోజనం చేస్తున్నాడు పరిచయ చేస్తున్నాడు సేవ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు తర్వాత ఎప్పుడైతే వాళ్ళు వచ్చిన్రో వాళ్ళు రాగానే ఈ సున్నతి పొందిన భయపడి ఎవరు వీళ్ళు క్రైస్తవ యూదులు సున్నతి పొందిన వారు వీళ్ళు ఎప్పుడొస్తా వచ్చిన్రో వాళ్ళకి భయపడ్డాడు అనమాట అనేజనులతో అంత ఫ్రీగా మూవ్ కాలేకపోయిండు భయపడ్డాడు వెనక తీసిండట వెనుక తీసి వేరైపోయిన తక్కిన యూదులను అతనితో కలిసి మాయ వేషం వేసుకునేది కనుక బరబ కూడా వారి వేషధారల చేత మోసపోయాను ఇప్పుడు పౌలు గమనించింది ఏంటంటే మంచి స్ట్రాంగ్ ఫెయిత్ ఉన్న బరబ కూడా ఈ విషయంలో మోసపోయిండట అంటే పేతుర్ లాంటి వ్యక్తే వెనుకబడి ఒక సెకండ్ వెను తిరిగి మామూలుగానే చూస్తున్నాం దుడుకు అంటాం దుడుకు పేతుడు పేతుడు మూడు అబద్ధం ఆడిండు దేవుని విషయంలో అంటే శారీరక రీతిగా కొన్ని కొన్ని బలహీనతలు ఉన్నాయి కాకపోతే తర్వాత నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా ప్రేమిస్తున్నావాని మూడు సార్లు అడిగినప్పుడు నీకు తెలుసు కదా ప్రభ అంటైతే నా సంఘం ఖాయం కాబట్టి పేతుడి విషయంలో దేవుడికి కొన్ని కొన్ని చిన్న చిన్న అసహనం జరిగించే కార్యలు అనమాట సున్న నార్మల్ గా ఉన్నాడు వారు విచిత్రంగా బిహేవ్ చేస్తుండ్రు వాళ్ళతో కలిసిపోయిండట పేతురు ఇది పౌలు గమనించండు ఎందుకంటే ఆయనతో పాటు వచ్చిన బర కూడా ఆ మార్వేషానికి మాయకు పడిపోయిండట ఇప్పుడు ఇంత స్ట్రాంగ్ ఫెయిత్ ఫెలోవర్ ఫెలోషిప్ లో ఉన్నవాడు పడిపోతే ఇంకా వాట్ అబౌట్ ద చర్చ్ సంఘం ఏం కావాలి మనం చెప్తుంటే బోధ వింటూ బలపడుతున్న సంఘం అంటున్నాడు మనం ఇంకా బోధిస్తున్నాము వాళ్ళని బలపరుస్తున్నాము అలాంటి వ్యక్తే పడిపోతే పేతురు పేతుడి యొక్క ఆయన ఏమనుకుంటున్నాడు అక్కడ భయం కొన్నిసార్లు భయం మామూలుగా మనం చూస్తాం పేతుడు చాలా చాలా గంభీరమైన సేవ చేస్తున్న వ్యక్తి కానీ ఈ విషయంకి వచ్చేసరికి ఒక్క సెకండు వెను అది చూసి వాళ్ళతో కలిసిపోవడం చూసి వర్ణబా కూడా ఆ మాయాకి పడిపోయిందంట వారి మాయా వేషధారణ చేత మోసపోయను వారి సత్యము చొప్పున క్రమక్రమంగా నడుచుకొని పోవటం నేను చూసినప్పుడు అందరి ఎదుట కేద నేను చెప్పాను అందరి ముందర నిలదీసిండ కానీ ఆ నిలదీయటం వల్ల ఎట్లా ఉంది అంటే ఇన్సల్ట్ చేయటం కాదు కొట్లాడటం కాదు హీటెడ్ ఆర్గ్యుమెంట్ కాదది చాలా సమాధానంతో చాలా హంబుల్ వినయంగానే ఆయనకు చొరకలేసిండమాట చాలా వినయంగా మనం సేవ చేసుకునేటప్పుడు ఇలాంటి సిచ్యువేషన్స్ చాలా వస్తుంటాయి కొన్నిసార్లు చిన్న మాట మనం తప్పుగా ప్రనౌన్స్ చేస్తే దాన్ని అర్థం మారిపోతుంటది ఆ అర్థంతో వెళ్ళిపోతున్నప్పుడు ఏమవుతుందంటే మన మెసేజ్ డైవర్ట్ అవుతుంటుంది ఎందుకంటే మనం ఆ మాటని తప్పుగా అర్థం చేసుకుంటున్నాం అలాంటప్పుడు మనము సమాధానంతో హంబుల్ కరెక్షన్ చేయాలి ఇదే పౌలు మనకు నేర్పిస్తుండవు అధికారంతో మాట్లాడాలి ఆ విషయంలో బోల్డ్నెస్ వెన్ వీఆర్ ప్రీచింగ్ అబౌట్ గాడ్ బోల్డ్నెస్ ఇన్ అవర్ టాక్ బోల్డ్నెస్ ఇన్ అవర్ రెఫరెన్సెస్ మనం చాలా విషయాల్లో కొన్నిసార్లు మొహమాటం అనమాట ఇక్కడ మనం చూస్తుంది ఏంటంటే పౌరుల ఏ మాత్రం మొహమాటం లేదు ఎందుకంటే నేను ఏమంటాడు ముందు మనం చూస్తున్నాం కదా అసలు నేను ఎంతటి వారైనా నేను లక్ష్యమే చెయ్యను అంటున్నాడు రెండవ అధ్యాయం ఆరో వచనం ఇందాక చూసుకున్నాం మనం కలిపి రెండో ఆరులో ఏం చూసుకున్నాం వారు ఎంతటి నాకు లక్ష్యం లేదు ఎన్నికైన వారుగా ఎంచబడిన వారి వద్ద నేను ఏమీ నేర్చుకునే లేదు కాబట్టి వారు ఎంతటి వారైనా సరే ఎందుకంటే నేను వాళ్ళ దగ్గర నేను నేర్చుకోలేదు వాళ్ళకి మీరు ఎందుకు లోపడాలి వాళ్ళు చెప్పింది తందన తానని ఎందుకు అనాలి చూడండి ఆయన ఎంత ఆయన స్టాండ్ ఉందో ఆయన నిలబడుతున్న మాట ఎంత ఖచ్చితంగా ఉందంటే మాట నిలబడి తత్వం అంటాం కదా అదే నేను ఎవరిని లెక్క చేయను ఎందుకంటే నేను చేయాల్సింది ఎవరిని ఏసు అని మాత్రం నేను నేర్చుకుంది ఎవరి దగ్గర ఏసు దగ్గరే ఏసయ్యా నాకు డైరెక్ట్ గా నేర్పించింది కాబట్టి ఇప్పుడు మనం అది అంటాం కదా తల్లి గర్భంలో పుట్టినది మొదలు మనల్ని ఎన్నుకున్న దేవుడు చూసన్ పీపుల్ అనుకుంటున్నాం మనం గురించి మనం చూసన్ పీపుల్ కాబట్టి మనకు మొహమాటం దేవులో అసలు మొహమాటం కొన్నిసార్లు మనం కొన్ని మీటింగ్స్ వాక్యాలు వింటుంటాయి కదా వాళ్ళు ఎక్కడో వంకర్ ఎక్కడికో వెళ్ళిపోతుంటారు మీనింగ్ లెస్ అనమాట అది ఎండ్లెస్ అది అసలు రెలవెంట్ ఉండదు వాళ్ళు ఎంచుకున్న టాపిక్ కి వాళ్ళు మాట్లాడే చెప్పే విధానం రెలవెంటే ఉండదు అలాంటప్పుడు మనం ఏం చేయాలి ఇంకా దాన్ని వినాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఇర్రెలవెంట్ టాపిక్స్ మాట్లాడుతున్నారు వాళ్ళు ఇర్రెలవెంట్ కొన్నిసార్లు నవ్వు వస్తుంది వీళ్ళు కూడా పాస్టర్లు కాకపోతే వాళ్ళకు ఆ బంగ్లాలు ఉన్నాయి కార్లు రకరకాల రంగురంగుల కోట్లు కూడా ఉన్నాయి వాక్యం తక్కువ సుట్టి సోది ఎక్కువ కల్పనా కథలు ఇవి ఎవరికి ఇష్టమంట జనులకు ఒకప్పుడు పేతురికి కూడా ఈ నిండి వేసినరు నువ్వు ప్రజలు ఏం కోరుకోవాలనుకున్నావు అవే చెప్తున్నావు నువ్వు అసలు నువ్వు సరిగా చెప్పటం లేదని కూడా ఆయన నిందించిన సందర్భాలు ఉన్నాయి మనకు కాబట్టి ఆయన ఏమంటుండు ఈ కపట సహోదరుల కంటే క్రైస్తవులు తాటి క్రైస్తవులు ఎంచిన యూదులు ఈ యూదుల గురించి ఏంటంటే యూదు ఇతరులని భేదం లేకుండా క్రైస్తవులందరినీ మోస ధర్మశాస్త్రము దాస్యం క్రిందికి తీరటం మనం స్వతంత్రులము అని డిక్లేర్ చేసినాక మళ్ళీ ధర్మశాస్త్ర విషయంలో దాస్తులుగా చేయాలని ఆ దాస్యం కిందికి నడిపించాలని ఈ సున్నతి పొందిన వారు చేస్తున్న ప్రయత్నాలని తిప్పి కొడుతున్నాడు పావులు ఇక్కడ ఆ విషయంలో పేతుడితో కూడా విభేదించింది ఎందుకంటే పేతురు వాళ్ళని చూసి భయపడుతుంది పేతురు బోధించలేదు కానీ వాళ్ళని చూసి భయపడిపోయి వాళ్ళలో ఒకటి అయిపోయిండు వాళ్ళలో ఒకటైపోయేసరికి బర్ణబ కూడా మాయబ మాయలో పడిపోయిండు ఇప్పుడు బర్ణబ లాంటి వాడు పడిపోతాడు మన లాంటి ఈజీగా పడతాం మనలాంటి వారు మనము కేవలం ఉంటున్నప్పుడు ఈ మాయ వేషంని తెలుసుకోవటమే చాలా అవసరం పరశుధాత్మ దేవుడు మనకు తెలియజేస్తుంటే ఇది మాయ సత్యమైన వేషమా ఇది సత్యమైన వాక్యము మన అంతరాత్మ మన ఇన్నర్ మ్యాన్ ఘోషిస్తూ ఇది చెప్తున్నది సత్యము దిస్ ఈజ్ కరెక్ట్ ఎగ్జాక్ట్లీ అకార్డింగ్ టు ద స్క్రిప్చర్స్ అకార్డింగ్ టు ద స్క్రిప్చర్స్ వాక్య రీతిగానే చెప్తున్నాడు బోధ వాక్యాకి అతీతంగా లేది అది మనము ఎప్పటికప్పుడు విశ్లేషించుకుంటుండాలి ఎందుకంటే సేవ చేసేటప్పుడు ఇలాంటి చిన్న చిన్న విషయాలలో మనం పడిపోయి వాటిని సమర్థించటం అనేది పాపమే సమర్థించకూడదనమాట విభేదించాలి పౌలు ఇంత చక్కగా విభేదిస్తుండ పేతుడితో చూడండి అని ఏమంటున్నాడు సువార్త సత్యము చొప్పున క్రమముగా నడుచుకోకపోట నేను చూసినప్పుడు అందరి ఎదుట కేతా నేను చెప్పింది నీవు యూదుడవై ఉండి యూదుల వల్లే అన్య జనుల వలె ప్రవర్తించుతుండగా అన్య జనులు యూదుల వలె ప్రవర్తింపవాలని ఎందుకు బలవంతం చేస్తున్నావు ఒక క్వశ్చన్ అనమాట పీటర్ మా ఆన్సర్ టూ తీసు క్వశ్చన్ క్వశ్చన్ ఇచ్చినప్పుడు అందరి ముందు డిస్కషన్ చేసినప్పుడు ఎంత మర్యాద ఉన్నాడు ఎంత విధేయతతో ఉన్నాడు వాళ్ళతో మాట్లాడేటప్పుడు షేఖాయిండ్ కూడా ఇచ్చింది కదా మరి ఇక్కడ వచ్చేసరికి ఆయన మనస్తత్వం మనకు అర్థమవుతుందా ముక్కు సూటిగా మాట్లాడేతత్వం ఎందుకంటే దేవుడి మెప్పు కోసమే మనుషుల మెప్పు కోసం కాదు సో మన సేవలో కూడా దేవుడి మెప్పే ప్రథమం అదే లాస్ట్ కూడా మనుషుల మెప్పు కోసం కాని కాదు అబ్బా బ్రదర్ అబ్బా సిస్టర్ ఏం చెప్పిండ్రు వాక్యం భలే పాడిండ్రు మీరు ఏం సాక్ష్యం బలమైన సాక్ష్యం అని మనుషులు మెచ్చుకుంటుంటే మనం కేర్ చేయద్దు మనం అసలు కేర్ చేయదు ఎందుకంటే అక్కడ దేవుడు మహిమ పరచబడ్డాడా లేదా మనకు ముఖ్యం పాట పాడినా వాక్యం చెప్పినా సాక్ష్యం పంచుకున్నా ప్రార్థన చేసిన మహిమ ప్రభువుకి చెందాలి మనుషులు దేవుని వ్యక్తి పూజ చేస్తుంటారు వ్యక్తి పూజ ఐడల్ వర్షిప్ హీరో వర్షిప్ అంటారు పూజిస్తాడు అబ్బా ఆ పాసర్ గారు చెప్తే బ్రహ్మాండంగా చెప్తాడండి మన ఒక ఫ్రెండ్ ఒక జోక్ పంపించిందనమాట ఆ పాసర్ గారు పెళ్లిలో జోక్స్ చెప్తున్నాడు పెళ్లి కూతురు ఉండాలి పెళ్లి ఉండాలి అని చెప్పి నేను నా బావే అని చెప్పి చెప్తున్నాడు అది వినంతసేపు బానే ఉంది కానీ తర్వాత ఆలోచిస్తే ఒక పాస్టర్ గా నువ్వు పీఠం ఎక్కినప్పుడు నువ్వు ఎట్లా ఉండాలని వాక్యము ముక్కు సూటిగా ఉండాలి వ్యంగ్యం ఉండకూడదు ముక్కు సూటిగా వాక్యం వాక్యంగా బోధిస్తే ఎంత బాగుంటుంది పెద్ద మనిషి నవీనం కాసేపు కాకపోతే అది అందరం అందరం ఉన్నమాట టీచర్స్ స్టాఫ్ రూమ్ లో ఉన్నప్పుడు లంచ్ అవర్ ఒక జోకి వినండి వినండి అని పెద్దగా పెడితే విన్నాం చాలా ఘోరం అనిపించింది నాకు ఒక పాస్టర్ అయ్యి పెళ్లి ప్రసంగం ఇట్లా చేస్తాడా పెళ్లి ప్రసంగంలో భార్య భర్తలకు ధర్మశాస్త్రంకి సంబంధించినటువంటి విధులు అది నూతన నిబంధన ప్రకారం చెప్పాలి ఆయన నూతన నిబంధన ప్రకారం చెప్పాలి కానీ ఆ విధంగా చెప్పలేదు పెద్ద మనిషి మళ్ళా చాలా సర్వీస్ ఉంది ఎక్స్పీరియన్స్డ్ మ్యాన్ హైలీ రిచ్ ఇన్ ఎడ్యుకేషన్ మరి ఏమైపోయింది ఈ పాండిత్యం దేనికోసం మనుషుల మెప్పుక మనుషులు విన్నారు ఆనందంగా నవ్వుకున్నారు బానే ఉంది వాట్ అబౌట్ ద బ్రైడ్ అండ్ ద బ్రైట్ గ్రూప్ వాళ్లకు అందవలసిన మెసేజ్ అందిందా ఇద్దరు కలిసి జీవించాలి అనుకున్నప్పుడు వారి జీవితానికి సంబంధించిన వాక్యం పరిచర్య చేసిందా లేదు జోక్స్ తో ముగించింది ఆయన పెద్ద మనిషి మళ్ళీ మనం విమర్శించకూడదు ఎందుకంటే ఆయన వే ఆఫ్ టాకింగ్ అట్లా ఉంటుందంట ఆంధ్ర సైడు ఆయన ఆయన పద్ధతి అట్లా ఆయనను పిలుచుకో ఉన్నదే అందుకంట ఇంకా చెప్తున్నారు జనాలు ఆయన అందుకే పిలుస్తారట నవ్వులు నవ్వులతోటి సందడి సందడి చేస్తారంట సందడి కాదు కావాల్సింది సమర్పణ కాబట్టి పావులు విషయం చూద్దాం ఇక్కడ ఎంత ఖచ్చితంగా మాట్లాడిందంటే చూడండి మనుష్యుడు పదిహేనవ వచనం అని ఒక క్వశ్చన్ వేసి నమ్మట పేతులతోటి నువ్వు యూదుల వైయుండి కాక అన్య జనుల వల్లే ప్రవర్తిస్తున్నావే అట్లాంటప్పుడు అన్య జనులు యూదుల ప్రవర్తించాలని ఎందుకు వాళ్ళని బలవంతం చేస్తున్నావు అంటే నువ్వు మాదిరిగా లేవు కదా ఇక్కడ యూదుల వైయుండి ప్రవర్తిస్తున్నప్పుడు అన్యులకు వాక్యం పరిచయ చేసేటప్పుడు నువ్వు వాళ్ళని యూదుల ఉండాలని ఎందుకు ఎందుకు బలవంతం చేస్తున్నావు అందున అన్గా ఉండి అంటే నీ బోధ ఇక్కడ తప్పైంది కదా అని చెప్పి ఆ చిన్న విషయంలో అందుకే అనేమంటాడు మనము జన్మము వలన యూదులమే కానీ అన్య జనుల్లో చేరిన పాపులం కాదు మనము అన్య చేరిన పాపులం కాదు కాబట్టి ఆ కొత్త గుంపు వచ్చి బోధను గలిబిలు చేస్తున్నప్పుడు నువ్వు ఖండించాల భయపడి వాళ్ళతో కలిసిపోయి భోజన పాంక్తిలో నుంచి బయటికి రావటం ఇది బాలేదు కాబట్టి నువ్వు ఈ విషయంలో పాపం చేసిన వాడివే అని చెప్తున్నాడు ఆయన మనుషుడు ఏసుక్రీసందుల విశ్వాసం వలనే కానీ ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలంగా నీతి తీర్చబడడు అని ముగించింది ఇది చాలన్నమాట పేతుడికి ఇక అవసరం వాక్యం ఆయనకు ఆ మాటతో చెంప పెట్టు అది చెంప దెబ్బ కొట్టినట్టయితుంది ఆయనకి కాబట్టే ఏమంటున్నాడు ఈ యాకోబు నుండి వచ్చిన వారు యాకోవను అనుసరించే వారమని చెప్పుకుంటున్న వారు సున్నతి సంస్కారం ఆచరించేవారు వీడు వచ్చి ఈ కొత్త బోధని చెప్తున్నప్పుడు క్రీస్తుపై నమ్మకం ఉంచిన యూదులు మోషి ధర్మశాస్త్రంలోని విధులు ఆచారాలు వీటన్నిటినీ పాటిస్తూ ఉండాలని బోధించారంట ఇవన్నిటినీ బోధించాలి ఈ తప్పని పేతురు గ్రహించారు తర్వాత ఈ ధోరణి తప్పు పేతురు చాలా ఆలస్యంగా గ్రహించేది చాలా అయితే సున్నతి ఆచరించే వారు వచ్చినప్పుడు అలా చేయడం మా అనుకున్నాడు అది తప్పని తెలుసు వాళ్ళు వచ్చినప్పుడేమో వాళ్ళతో పాటు ఏకమైపోతున్నాడు మళ్ళీ వాళ్ళు వెళ్ళిపోతే మామూలుగా జనాలతో కలిసిపోతుండు ఈ రకమైన ద్విమనస్కత్వం అంటాను ఇక్కడ మనం పేదరు యొక్క విషయంలో ద్విమనస్కత్వం ప్రదర్శించిండు అందుకే పావులు అక్కడికి వచ్చిండు దేవుడు పావులని ఎంత ఘనంగా అక్కడ పరిచర్య జరిగించకుండా మీరు చూస్తున్నారు ఇప్పుడు ఏమది వివేకవంతులైనటువంటి ఎన్ను కొనబడిన వారితోటి ఆయన ఆర్గ్యుమెంట్స్ వాక్యపరిచర్య వాక్యం పంచుకోవటం వాళ్లకు బోధించిండట అన్యులకు కాదు అక్కడ సంఘస్తులకు కాదు సంఘ నాయకులకు అంటే అపోస్తులకు పౌలు బోధించటమే చాలా గొప్ప విషయం అంటే పాస్టర్స్ మనం ట్రైనింగ్ ఇవ్వటం మనం అన్ ట్రైన్డ్ కానీ ట్రైన్ పాస్టర్స్ కి మనం వాక్య పరిచర్య చేయటం అనమాట ఇది కొంచెం గమ్మతగా ఉంటుంది కదా పాస్టర్స్ కూడా ఒప్పుకోరు ఇట్లాంటివి కానీ ఇక్కడ అపోసలు ఒప్పుకున్నారు పే పౌలు చెప్పినప్పుడు కానీ పేద విషయరికైనా నిలదీస్తున్నాడు అయినా నిలదీస్తున్నాడు ఎందుకంటే ఈ విషయాలన్నిటినీ గమనిస్తున్నప్పుడు సేవలో కొన్ని కొన్ని అభ్యంతరాలు అప్పుడప్పుడు దొరలుతూ ఉంటాయి వీటిని వెంటనే కరెక్షన్ చేసుకోవాల అక్కడ మనం కనుక నామోషీ తోటి ముఖస్తుతి కోసం కాంప్రమైజ్ అయితే ఆ బోధ కంటిన్యూ అయిపోతుంది అక్కడ కాబట్టి దాన్ని వెంటనే కట్ చేయాలా చేస్తే అది అక్కడికి ఆగిపోతుంది అనమాట అది అది ఇంకా ఇన్ ఫ్యూచర్ మనకి మనకు కనబడదు కాబట్టే పేతురు ప్రవర్చనకు పౌలు పెట్టిన పేరు కపటం పదమూడవ వచనంలో చూస్తాం మనం ఎందుకంటే ఆత్మతో నిండి ఉన్నప్పుడేమో భయానికి తేలికగా లొంగిపోయే మనిషి పేతురు ఆత్మలో ఉన్నప్పుడేమో దేవుడికి నమ్మకంగా ఆత్మ ఆత్మ పొందలేనప్పుడేమో మనుషులకు లొంగిపోయే రకంగా అంటే రెండు రకాల ప్రవర్తనలని అక్కడ పేతురు చూపించిండట గలతీ సంఘం దగ్గర కాబట్టే దేవుడి పౌలు ఏమంటుండట పేతురుకు పదమూడవచనం చూడండి మీరు ఆయనకి ఏమని పేరు పెట్టుండో తక్కిన యుధులతో అతన్ని కలిపి మాయ వేసి వేసుకున్న కనుక బర్ణబా కూడా వేషధాని చేత మోసకుపోయాను వారు సత్యం చొప్పున క్రమంగా నడుస్తూ ఉన్న ఒక అందరి ఎదుట కే ఈ మాట అంటున్నాడు ఏ మాత్రం మాట అంటాడు కపటం నువ్వు కపటదారి విషయంలో విషధారి రెండు రకాల మనసుతో చూపించి జనాలను దాబ్రవరిచినావు ప్రవర్తించింది వేరొక విధంగా చెప్పింది మరొక రకంగా కాబట్టి ఈ విధంగా ఇతరులకు భయపడటం వారి మెప్పును పొందటం అనేది దేవునికి మహాభక్తులు కూడా కపట ప్రవచనకు దిగదార్ దిగజారుడు సంబంధం ఇంత దిగజారిపోయిందా పేతురు వాళ్ళకు వాళ్ళు వచ్చేసరికి యాకో ముందు వచ్చినటువంటి యూద క్రైస్తవులు వాళ్ళు రాగానే బిహేవియర్ మార్చుకున్నాడు ఎందుకంత దిగజారిపోయిండా ఒక్క సెకండ్ లో యూధ క్రైస్తవులు చాలా మంచి ఉన్న వర్ణబ సైతము ఇదే పాపంలో పడిపోయాడు కాబట్టి పేతురు జవాబుదారి అయ్యాడు ఇక్కడ జవాబుదారి అయ్యాడు తర్వాత పౌలు గ్రహించిడు పరిస్థితులు కొంచెము డేంజరస్ లెవెల్కి వెళ్ళిపోతున్నాయి ఈ విషయంలో కాబట్టి దీని వెంటనే కరక్షన్ చేయాలి కరక్షన్ చేయాలి కాబట్టి ఆయన ఏం చెప్తుండే మాటల ద్వారా పేతురు మాటల ద్వారా ఇతర జనాలను బలవంతం చేయలేదు కానీ తన ప్రవర్తన ద్వారా వారిపై ఒత్తిడి కలిగించాడు అందువల్ల సత్యం కోసం అని పౌలు అతని మందలించవలసి వచ్చింది మనం కూడా ఎప్పుడైనా సహోదరులను సహోదరులని సంఘంలో సేవలో కరక్షన్ చేయాల్సి వస్తే సత్యం కోసమే సత్యం అంటే ఏసు ప్రభువే సత్యవంతుడైనా ఏసు ప్రభు ఏసు కోసం కరెక్షన్ చేయాలట ఏసు కోసం ఎందుకంటే ఈ సత్యమని పునాది మీదనే ఈ లేఖన భాగం మనం చూస్తున్నటువంటి పేతురు పత్రిక గలతీ ఆధారపడి ఉంది ఈ ఈ ఫౌండేషన్ పైన కాబట్టి ఫౌండేషన్ దగ్గరనే మనము చాలా చాలా ఆలోచించాల్సి వస్తుంది చాలా చాలా ఆలోచించాల్సి వస్తుంది కాబట్టి మనం ఏం నేర్చుకుంటున్నామంటే మనుషులు ఏసు క్రీస్తున్నందలి విశ్వాసము వలననే పదహారవ వచనంలో రెండవ అధ్యాయము పదహారవ వచనంలో మనుషులు ఏసు విశ్వాసము వలననే కానీ ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలంగా నీతి మంతుడుగా ధర్మశాస్త్రం సంబంధించినటువంటి మనకు సంబంధం లే ఎందుకంటే దాన్ని పూర్తిగా నెరవేర్చి కొట్టివేసిండు శిలువలు దాన్ని పూర్తిగా నెరవేర్చేసిండు దాన్ని ఇంకా కొట్టివేసిండు ఇంకా అవసరం లేదు మనకి ధర్మశాస్త్రం అంటుండు కాకపోతే దేవుడు ఇచ్చినటువంటి నూతన నిబంధన ఏంటి పూర్ణ మనస్సుతో పూర్ణ మనస్సుతో పూర్ణ ఆత్మతో అంటే ఆరాధించేటప్పుడు పరిచర్ చేసేటప్పుడు బోధించేటప్పుడు ఉపదేశం చేసేటప్పుడు లేక ధ్యానించేటప్పుడు వాక్యం మెడిటేట్ చేయటం ఆన్ వర్డ్ ఆన్ గాడ్స్ వర్డ్ అక్కడ ఎట్లా ఉండాలి అంటే పూర్ణ మనసు అంటే ప్రశాంతమైన సమయంను కేటాయించుకోవాలి గలిబిలి సౌండ్స్ చుట్టుపక్కల డిస్టర్బెన్సెస్ ఇవన్నీ ఉంటే మనసు పరి పరి విధాల వెళ్ళిపోతుంది మనకు ఇతర విషయాల కూడా పడుతుంది కాబట్టి ఏకాంతంగా ప్రత్యేకంగా ఒంటరిగా ఇంకా ఇద్దరు కూర్చుంటే డిస్కషన్ కూడా బాగా జరుగుతుంది ముసలమ కాకుండా వాక్యం పైన డిస్కషన్ అనమాట ఈ విధంగా చర్చించడం ద్వారా ఇంకా చాలా విషయాలు మైండ్ లో సెట్ అయిపోతాయి అనమాట కాబట్టి మనం ధ్యానించేటప్పుడు ఇట్లాంటివి తర్కించేటప్పుడు మనం పౌలుని ఆదర్శంగా తీసుకోవాలంటున్నాడు ఎందుకంటే నాకెవ్వరు నేర్పలేదు నేను దేవుడి నుంచే డైరెక్ట్ గా నేర్చుకున్నా కాబట్టే మీకు బోధించగలుగుతున్నాను అని ఆ వివేకవంతులైన నాయకులు ఏర్పరచబడిన నాయకులు అంటే ఆ వాళ్ళతో అంటున్నాడనమాట నేను అందుకే ఎవరిని కేర్ చేయను ఎవరి బోధలు నాకు వద్దు ఎందుకంటే పౌలు బోధలే ఇప్పుడు ప్రపంచం మనకున్న పత్రికలన్నీ కూడా పౌలు బోధలే ఎక్కడ కూడా మీకు మిస్ అనేది జరగదు దొరకదు మీరు వెతకండి దొరకదు ఎందుకంటే అది దేవుడి నుంచి డైరెక్ట్ గా పౌలు ద్వారా బయలుపరచబడిన సత్యాలు మర్మాలు కాబట్టి ధ్యానించేటప్పుడు మనం కొన్నిసార్లు ముక్కుసూటిగా మాట్లాడటం నేర్చుకుందాం కరెక్షన్ చేయటము వినయంగా నేర్చుకుందాం ఎందుకంటే ఒక మనిషిని హర్ట్ చేసే విధంగా కాదు సత్య విషయంలో మాత్రం ముక్కుసూటిగా ఉండాల్సింది దేర్ ఇస్ నో కాంప్రమైజ్ అసలు కాంప్రమైజ్ కాకూడదు సత్యం విషయంలో మరి ఇతర విషయాలలో సరే ఎందుకంటే వాళ్ళని మనం చేర్చుకోవాలి కాబట్టి వాళ్ళతో మనం సరదాగా ఉంటాం కాసేపు మాట్లాడుతుంటాం సాక్షాలు పంచుకుంటుంటాము జోక్స్ వేసినా కూడా ఓ వీళ్ళు కూడా మన వాళ్ళే అని చెప్పి వాళ్ళు మన వైపు వచ్చిన తర్వాత అప్పుడు మనం సత్యం బోధిస్తున్నాం కాబట్టి కొన్ని టెక్నిక్స్ ట్రిక్స్ ఫాలో అవుతున్నాడు పౌలు కూడా యూదున్లో పోయిన నేను యూదు అంటున్నాడు గ్రీస్ తెచ్చిన నేను గ్రీస్ వాడిని అంటున్నాడు రోమ్లో పోయిన నేను రోమ్ని అట్లా మనుషులతోటి మమేకమైపోవటం ఆ తర్వాతనే వాక్య పరిచయ చేయటం ఇది పౌలుకున్న టెక్నిక్ అందుకే ఇన్ని సంఘాలు స్థాపించిండు ఎన్ని సంఘాలు స్థాపించిండు హతసాక్షిగా అయ్యే వరకు ఆయన సేవా పరిచయ ఆగలేదు హతసాక్షి ఎంత చంపిండు ఎంత మందినో కానీ దేవుడు కనబడగానే ఆయన సంపూర్ణంగా మారిపోయిడు సంపూర్ణ ఎంత సంపూర్ణం అంటే ప్రాణంను కూడా సమర్పించే సంపూర్ణత కాబట్టి పౌలు లాంటి ముఖసూటి తత్వం అధికారంతో మాట్లాడే తత్వంని మనం నేర్చుకుందాం దేవుడి యొక్క చిన్న వాక్యంను దీవించింది గాక పరిశుద్ధిరా కృప మహిళమైన విన వాక్యంలో ప్రభ ఏ దోషమైనా ఉంటే అని క్షమించండి ప్రభ నీ యొక్క వాక్య రీతిగా ఉన్నదిన్నట్టుగా మాట్లాడుటకు కృప చూపించినందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాం నా ఏస వాక్యంను ప్రభ నతండి మీరే నా యొక్కకు తీసుకొని వచ్చినారు మీరే నాతో మాట్లాడినారు నేను ప్రభ సంఘంతో మాట్లాడటకు కృపనిచ్చినారు ప్రభ నా తన యొక్క వాక్యం నినా వాక్యం ప్రతి హృదయంలో ఫలింపచేయండి ప్రతి ఒక్కరిని ప్రత్యేక రీతిగా దర్శించండి బలపరచండి స్థిరపరచండి విశ్వాసంలో ముందుకు సాగుతుండగా సేవా జీవితంలో నా తండ్రి గొప్ప కార్యంలో మా వాటిలో చేరిగించండి నా తండ్రి మా విషయమై ప్రత్యేకమైన నడిపిస్తున్న తండ్రి నీకే వందనాలు చెల్లిస్తూ ఈ రాత్రికాల దీవెలలు ప్రత్యేక బిడ్డకు దయచే పని వేసే శక్తిగా ని నామంలో వేడుకుంటున్నాను తండ్రి మహాపరిశుద్ధుడు అయిన తండ్రి కృపా సత్య సంపూర్ణుడు అయిన దేవ నీకు వందనాలు నీకు స్తోత్రములు స్థుతులని ఆయన ప్రభ ఇదిగో నా తండ్రి ఎవరికి లేని ధన్యత ఈ రాత్రికాల సమయంలో ప్రభ మీరు మాకు మీ సన్నిధిలో మమ్మల్ని నిలబెట్టినారు తండ్రి పాటల ద్వారా తండ్రి మీరు మహిమ పొందినారు అలాగే నీ స్వరం దారా ప్రభా మీరు మాతో మాట్లాడినారు ప్రభ ఈ స్వరం కేవలం మీ నుంచి కలిగింది ప్రభా యొక్క స్వరాన్ని ప్రభా సాత్వికంతో నా హృదయపూర్వకంగా నాయన నేను అంగీకరిస్తున్నాను నా హృదయంలోకి ఆహ్వానిస్తున్నాను ప్రభా ఈ యొక్క వాక్యం ప్రకారంగా తండ్రి దానికి తగినట్లుగా ఆ వాక్య ప్రకారంగా తండ్రి నేను నడుచుకునే జీవితం నాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా ఆ ప్రకారంగా నాయన తండ్రి నా జీవితం ఏమైనా మీకు ఆయస్కరంగా అంగీకారంగా లేకపోతే నన్ను క్షమించి ఇక మీదట వాక్యానుసారంగా ప్రభా నయన మీరు మాట్లాడిన రీతిగా నేను నడుచుకోలేగున్నా మీ కృపా సహాయం నాకు అనుగ్రహించి ఆ రీతిగా నడిపించమని ప్రార్థిస్తున్నాం ప్రభా అపస్థుడైన పౌల గురించి మీరు మాట్లాడినారు ప్రభ తండ్రి తనను ప్రభాయన మీరు ఏర్పరచుకున్నారు ప్రభా నేను ఏర్పరచుకున్న సాధనం అని చెప్పినారు ప్రభా కాబట్టి తండ్రి తను ఈ లోకంలో ఉన్న వరకు వేగిరపడలేదు ప్రయాసపడలేదు మనుషుల దయను సంపాదించుకోవడానికి మనుషులు సంతోష పెట్టడానికి తండ్రి పరిచారకుడిగా మారలేదు ప్రభా తను దాసుడుగా అవ్వలేదు కేవలం ప్రభ నిన్ను సంతోషపరిచిండు తండ్రి నీ దయను పొందుకున్నాడు ప్రభా కాబట్టే ప్రభ తండ్రి అనేక సంఘాలు స్థాపించగలిగిండు అనేక మర్మములు తండ్రి ప్రకటించగలిగిండు అనేక శ్రమలు కూడా నీ నిమిత్తము ఆయన భరించగలిగిండు తండ్రి ఎంతో మంది ప్రభ నీ వెంట ఉన్న శిష్యులు కూడా ప్రభ కొన్ని విషయాల్లో లోపం కలిగి ఉంటే వాళ్ళకి ఆ లోపాన్ని కూడా చూపించగలిగిండు ధైర్యంగా ప్రభా తండ్రి వాళ్ళతో మాట్లాడగలిగి నీ స్వార్థని ప్రకటించగలిగిండు ప్రభ అలా ప్రభ నైనా మేము కూడా తండ్రి ఆ రీతిగా ఉండులాగిన ప్రభ సత్య విషయంలో ప్రభా మొహమాటం లేకుండా ప్రభ తండ్రి ధైర్యంగా ప్రభ నీ సువార్తని మేము ప్రకటించాల ప్రేమతో ప్రభా ప్రతి ఒక్కరికి నీ వాక్యాన్ని ప్రకటించటే కృప మాకు దయచేయండి పేతులు కూడా ప్రభానైనా తండ్రి ద్విమనసు కూడా అయ్యిండు ప్రభ కాబట్టి కాబట్టే ప్రభ తండ్రి యూధులకు భయపడింది ప్రభ కాబట్టి ఆ ఒక్క విషయంలో తను అపరాధిగా ఉన్నాడు ప్రభ కానీ నాయన అపస్తుడైన పౌలు దాన్ని గ్రహించిండు తన సహోదరుడు పట్ల ప్రేమ ఉంది కాబట్టే తన సువార్త ప్రకటనలో ఉన్నాడు కాబట్టే తనకు చెప్పిండు ప్రభా అలా తండ్రి ఎవరైనా నీ వాక్యం మాతో మాట్లాడినప్పుడు మీరు నాయన నానా విధాలుగా ప్రాభ మీరు ఏర్పరచుకున్న దాసుల ద్వారా తండ్రి మాతో మాట్లాడినప్పుడు మాలో ఎలాంటి అహము గర్వము అతిశయం ఉండకుండా మేము నాయన సాత్వికులై ప్రభావ నీ వాక్యాన్ని అంగీకరించాలా స్వీకరించాలా మేము సరి చేసుకోవాలా అలా సరి సరిచేసుకొని నీకు తగినట్లుగా మేము జీవించాలా నిన్ను పోలి నీకు మాదిరిగా నీ ప్రేమ కలిగి నీ మనసు కలిగి మేము నడుచుకోవాలా ప్రభ ఎక్కడ కూడా ఏ విషయంలో కూడా ప్రభా నాయన తండ్రి నీ వాక్యం మా ఎద్ధకు వచ్చినప్పుడు మేము లోబడాలా మమ్మల్ని మేము పరిశీలించుకోవాలా పరీక్షించుకోవాలా ఆ రీతిగా ఆ వాక్య లేకపోతే నాయన నీ సన్నిధిలో మేము ఒప్పుకొని ఆ వాక్య జీవించే జీవితం అనుగ్రహించండి ఈ రాత్రికాల సమయంలో ప్రభా నాయన అపస్తుడైన పౌల ద్వారా ప్రభ తను ఎట్లయితే నీకు వరకు నిలబడిండో ఆ గలతీ సంఘానికి ఎట్లాగైతే సువార్తని ప్రకటించండో ప్రభా మీరు మాకు బయలుపరిచినందుకు మీకు వందనాలు అలాగే ప్రభా నాయన నీ సువార్తని చెరుపు ఉన్నారు ప్రభా నాయన అలాంటి ఎన్నో దుర్బోధలు ఉన్నాయి ప్రభా ఈ లోకంలో ఎన్నో మోసకరమైన బోధలు ఉన్నాయి ఎంతో మంది కల్పనా కథలు చెప్తున్నారు ప్రభా వాళ్ళందరికీ ప్రభా నాయన నీ సత్యమైన సువార్త మేము ఆ రీతిగా ప్రతి ఒక్కరికి ప్రభా సత్యంలో లేని వాళ్ళతో నాయన మేము ఏకీభవించకుండా విభేదించి నీ సత్యాన్ని ధైర్యంగా సకల జనులకు ప్రకటించాలా భేదలకు కూడా మీ స్వార్త ప్రకటించాలా వాళ్ళ పట్ల కూడా నాయన మేము ప్రేమ కలిగి ఉండాలా ప్రభ కాబట్టి మీరు చెప్పిన ప్రతి మాట మేము నడుచుకోవాలా కాబట్టి నా మాట విని వాటి చొప్పున చేయి వాడు బుద్ధిమంతుని పోలి ఉంటాడు కాబట్టి బండ మీద ఇల్లు కట్టుకున్న వాళ్ళలాగా ఉంటాడు కాబట్టి మా ఆత్మీయత ఆ రీతిగానే ఉండాలా నీ మాటల మేము నడుచుకొని జీవించాలా ఈ రాత్రికాల సమయంలో నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడి మమ్మల్ని హెచ్చరించినందుకు బలపరిచినందుకు ధైర్యపరిచినందుకు అదే రీతిగా ప్రభా నైనా ఎలా వాక్యాన్ని సాత్వికంతో అంగీకరించాలా పేతులు కూడా మీ అభిషేకం పొందిన వాడే నడిచొస్తే ఎంతో మంది స్వస్థత పొందిన వాళ్ళే తన నీడ అలాంటి పేతులు కూడా ఒక బలహీనత ఉంది కాబట్టి మాలో కూడా ఎన్నో బలహీనతలు ఉన్నాయి ప్రభా వాటిని తెలియజేయడానికి ప్రభా మీరు నానా వస్తారు కాబట్టి మేము తగ్గించుకోవాలా వాక్యాన్ని స్వీకరించాలా లోబడాలా ఆ వాక్య ప్రకారంగా మమ్మల్ని మేము మార్చుకునే కృప మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఇదిగో ప్రార్థనా మేము ప్రార్థిస్తుండగా శ్రీనివాస్ బ్రదర్ యొక్క కన్నును మీరు ముట్టి తాకి స్వస్థపరచండి మీరు పొందిన గాయముల చేత ఉన్న స్వస్థత ఆయన సహోదరుడికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభావ రక్షణ మార్గంలోకి నడిపించండి రవిచల్ల బ్రదర్ కూడా మీరు ముట్టండి కిడ్నీని హార్ట్ ని తన ఐస్ కూడా మీరు ముట్టి తాకి స్వస్థపరచండి మీరు పొందిన గాయముల చేత ఉన్న స్వస్థత ఏసుక్రీస్తున్నా మమ్మల్ని అనుగ్రహించి మీకొరకు సాక్షిగా లేవనెత్తండి తనను సంపూర్ణంగా మీ రక్షణ మార్గంలోకి నడిపించమని తండ్రి మేము ప్రార్థిస్తున్నాం ప్రభ అలాగే కామమ్మ సిస్టరు రామచంద్రన్ బ్రదరు నైనా రాజేష్ బ్రదర్ గురించి మేము ప్రార్థిస్తుండగా క్యాన్సర్ రోగంతో వాళ్ళు బాధపడుతుండగా ప్రభ వాళ్ళని స్వస్థపరచమని మేము ప్రార్థిస్తున్నాం ప్రభ వాళ్ళ మీ కృప కనికరం చూపించమని మేము ప్రార్థిస్తున్నాం తండ్రి స్వస్థపరిచే దేవుడు నువ్వక్కడివే ప్రభ వైద్యులకు మించిన పరమ కాబట్టి వాళ్ళ పట్ల మీ కృప చూపించి కనికరించి వాళ్ళు ఏదైతే ఆ యొక్క అనారోగ్యంతో ఉన్నా ఆ యొక్క అనారోగ్యం నుంచి మీరు స్వస్థపరిచి సంపూర్ణ రక్షణ మార్గంలోకి వాళ్ళని నడిపించి నేన వాళ్ళని మీకు వరకు సాక్షులుగా లేవనెత్తమని తండ్రి ప్రార్థిస్తున్నాం చిన్నబాబులకి కూడా మంచి ఆరోగ్యం అనుగ్రహించండి ఆ బిడ్డ చుట్టూ మీకు కంచివేయండి మీ దూతల కాపుదల అనుగ్రహించండి వయసునందు జ్ఞానం మనుషుల దయ్యందు నీ దయ్యందు ఆ బిడ్డ వర్దిల్లాల అలాగే వాళ్ళ తండ్రి ఎవరైతే మానసికంగా లేడో ప్రభ ఆయన ఆలోచనలు తలంపులు అన్నిటినీ స్వస్థపరచండి ప్రతి దురాత్మలను ప్రతి చీకటి శక్తులను ఏసుక్రీస్తు నామంలో బంధించి విడుదల దయచేసి తనకు సంపూర్ణ రక్షణ మార్గంలోకి నడిపించమని తండ్రి మేము ప్రార్థిస్తున్నాం ప్రభ భార్య మధ్య విభేదాలు ఉండకుండా తండ్రి మీ సహాయం దయచేయండి ఏక మనసు ఏకహృదయం కలిగి ఉండేలాగునా మీరు సహాయం దయచేమని ఆ కుటుంబంలో ఎల్లప్పుడూ మీ పర్లోక శాంతి సమాధానం నెమ్మది ఆ కుటుంబానికి అనుగ్రహించమని భార్య అనుగ్రహించమని తండ్రి మేము ప్రార్థిస్తున్నాం ప్రభా రీణా సిస్టర్ పక్షవాతంతో బాధపడుతుండగా ఎంతో మీరు స్వస్థపరిచిన దేవుడు ప్రభ ఈ లోకంలో మీరు జీవించినప్పుడు మీ ఎద్దుకు వచ్చిన ఎంత ఎవరిని త్రోసివేయకుండా ఎందరో మీ కనికరము కృప చూపించి బాగు చేసిన స్వస్థపరిచిన దేవుడు అలాగే ప్రభా ఈ సిస్టర్ పట్ల కూడా మీ కృప కనికరము చూపించి ఆ సిస్టర్ ని కూడా మీరు పొందిన గాయముల చేత స్వస్థత దయచేసి ఆ సిస్టర్ వరకు సాక్షిగా లేవనెత్తండి ముగ్గురు చిన్న బిడ్డలకు మంచి ఆరోగ్యం అనుగ్రహించండి ఆ బిడ్డలకు మీరుగా తోడుగా ఉండండి వయసు జ్ఞానమందు మనుషుల దయ్యందు తండ్రి నీ ఆ బిడ్డలు వర్దిల్లాలా రేపటి దినం వాళ్ళు గొప్ప ప్రయోజకులుగా ఉండాల నీకు సేవకులుగా ఉండాల అలా వాళ్ళ భవిష్యత్తును మీరు దీవించి ఆశీర్వదించమని తండ్రి ప్రార్థిస్తున్నాం అలాగే జయరావు బ్రదరు క్రిస్టుల లేజర్ ఆపరేషన్ గురించి ప్రార్థిస్తుండగా ఆయన పట్ల కృప చూపించండి తండ్రి మీరు పొందిన గాయాల చేత ఉన్న స్వసత ఆ సహోదరుడికి అనుగ్రహించి ఆ సహోదరుని కూడా సంపూర్ణంగా మీ రక్షణ మార్గంలోకి నడిపించమని కుటుంబంలో మీ శాంతి సమాధానం నెమ్మది అనుగ్రహించమని మీరే నేను విశ్వాసంలో బలపరచమని ధైర్యాన్ని అనుగ్రహించి ఏ విషయంలో కూడా భయపడకుండా ప్రభ నేను పక్షాన ఉండులాగిన సహాయం దయచేయమని తండ్రి మేము ప్రార్థిస్తున్నాం ప్రభా అలాగే ఫ్రాన్సిస్ పాలు గురించి అతని కుటుంబం గురించి కూడా మేము ప్రార్థిస్తుండగా కుటుంబంలో ఎన్నో కలహాలు ఉన్నాయి ప్రభా తనరి ఆ కలహాలన్నీ తీసివేసి భార్య ఇద్దరి మధ్య శాంతి సమాధానం నెమ్మది అనుగ్రహించి ఇద్దరికి సంపూర్ణ రక్షణ మార్గంలోకి నడిపించి ప్రాభ ఆ కుటుంబంలో మీరు తోడుగా ఉండమని ఆ కుటుంబం కూడా నిన్ను సేవించే కుటుంబంగా మార్చేలాగనైనా మీరే నడిపించి మీరు ఆకర్షించుకొని నిన్ను వెంబడించే బిడ్డలుగానైనా భార్యభర్తలు ఇద్దరు లేవనెత్తి ఇద్దరు కూడా రేపటి దినం గొప్ప సేవకులుగా మారేలాగా మీ కృప మీ సహాయమా ఆ కుటుంబం పట్ల ఉంచమని ఆ భార్య భర్తల మధ్య ఉంచమని తండ్రి ప్రార్థిస్తున్నాం ప్రాభ అలాగే సీరియల్ సీరియల్ తమ్ముడు గురించి ప్రార్థిస్తుండగా ఇద్దరు లైఫ్ సెటిల్ చేయండి సంపూర్ణంగా రక్షణ మార్గంలోకి నడిపించండి వాళ్ళకి మీ సన్నిధి మీ కృప తోడుగా ఉంచండి ప్రాభా నీలో అంటు వాళ్ళిద్దరు బహుగా ఫలించాలా ఆ రీతిగా నీ ఎందు భయభక్తులు కలిగి తండ్రి జీవించే జీవితం వాళ్ళకి దయచేసి నీ మీద ఆధారపడినైనా నీలో అంటు కట్టబడాలా ప్రభ ఆ రీతిగా నైనా మీరు వాళ్ళిద్దరిని ఆకర్షించుకొని నిన్ను వెంబడించే బిడ్డలుగా నేను వాళ్ళిద్దరినీ లేవనెత్తమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఆరాధనలో పాల్పొందిన ప్రభ ప్రతి ఒక్క బ్రదర్ ని జ్ఞాపకం చేసుకొని ప్రతి ఒక్కరి కుటుంబంలో మీ పరలోక శాంతి సమాధానం నెమ్మది అనుగ్రహించి వాళ్ళు చేస్తున్న ప్రతి పనుల్లో ప్రభ మీరు తోడుండి ఘన అనుగ్రహించండి రాకపోకల్లో మీరు తోడుగా ఉండండి వాళ్ళకున్న ప్రతి అవసరము ప్రతి అక్రత అన్ని మీ క్రీస్తు మహిమదేశ్వర్యంలో తీర్చండి ప్రభనైనా తండ్రి వాళ్ళకు ఉన్న ప్రతి అనారోగ్యాల నుంచి కూడా మీరు స్వస్థపరచండి ప్రతి ఆర్థిక ఇబ్బందులు నుంచి విడిపించి వాళ్ళు చేస్తున్న ప్రతి పరిచయల్లో ప్రభ మీరు తోడుండి ప్రతి స్థలంలో ప్రభ తండ్రి మీరు నాయన ప్రభ వాళ్ళకి విజయోత్సాహంలో నడిపించి ఆయన మీరే తోడుగా ఉండమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే చెప్పిన మీ దాసులు సిస్టర్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి సిస్టర్కి ప్రభ తండ్రి అలాగే తన భర్తకి కూడా మీరు మంచి ఆరోగ్యం అనుగ్రహించి సిస్టర్ చేస్తున్న పనుల్లో తోడుగా ఉండండి మంచి ఆరోగ్యం అనుగ్రహించి కుటుంబంలో శాంతి సమాధానం నెమ్మది వాళ్ళకున్న ప్రతి అవసరము ప్రతి అక్రత మీ క్రీస్తు మహిమదేశ్వరం తీర్చండి నేను వాళ్ళు చేస్తున్న ప్రతి పరిచర్యలో ప్రభ మీరు తోడుండి ఆ పరిచర్యను కూడా మీరు దీవించి విస్తరించి మీరే ముందుకు నడిపించమని తండ్రి అవసరాల అక్రతలన్నీ మీరు తీర్చమని ఈ రాత్రికాల సమయంలో ప్రభ నువ్వు మాకు తోడుగా ఉండి వాకిందారా మాతో మాట్లాడినందుకు మీకు వందనాలు కృతజ్ఞతా స్థుతులు స్తోత్రములు చెల్లిస్తూ మీకే సమస్త మహిమ గణత ప్రభావములు తండ్రి యువయుగములకు చెల్లిస్తూ ఏసుక్రీస్తు నామంలో తండ్రి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆమె మన ప్రభుని సుఖిస్తార యొక్క కృప కనికరము ప్రేమ సమాధానం నడిపింపు మనందరికీ ప్రార్థించిన ప్రతి ఒక్కరికి లోకం గణ శాఖ పరిస్థితులకు సదాకాలం తోడే నడిపించినగా ప్రైజ్